ప్రార్థన చేసినా పరిశుద్ధుడు వేవా మీకు వందాలైనా మహోన్నతురగు తండ్రి మీకే స్తౌతులైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగును గాక ప్రవ్వా ఈ యొక్క గర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించినారు మీ యొక్క వాక్యాన్ని మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ మీకు అంగీకారంగా ఉండిలాగిన ప్రభావ మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకా ఏమైనా ఆస్కారం చూపించండి ప్రభావ దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కృపలో మేము జీవించాలా అటువంటి బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన కొన్ని వారాల నుంచి ప్రవ్వా ఆ ఐదవ బూరకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం ప్రవ్వా ఈ దినం ప్రవ్వా ఆరవ బూర ఆరంభించుకోబోతున్నాం తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రవ్వా ఇది మా వలన కాదు ప్రవ్వా కేవలం మీ ద్వారానే ఇది సాధ్యం ప్రవ్వా మీ యొక్క పరిశుధాత్మ ద్వారా వీటిని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించలాగిన ప్రవ్వా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పమని ప్రార్థిస్తున్నాం వీటిని జాగ్రత్తగా చూడాలా పరిశీలించాలా స్వీకరించాలా అవును ప్రవ్వా దాన్ని మా జీవితాలను మేము అమలు పరచుకోవాలా మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా ప్రవ్వా అవును రజ మీ వాక్యం తప్ప వేరే మార్గం లేదు మాకు మా విశ్వాసం బలపడాలా మా ప్రార్థనలకు జవాబు రావాలంటే ప్రవ్వా మీ వాక్యమే మూలంనైనా కాబట్టి అందులో నేను గ్రహించి పాటించలాగా చేపడండి మరి విశేషంగా అనేకులకు ఇది ప్రకటించాలా ప్రవ్వా అటువంటి మనసును మాకు అనుగ్రహించండి అటువంటి జీవితం మాకు అనుగ్రహించి మీరే మహిమనందమని ప్రార్థించినాం నేను ఇంకా రాన వాళ్ళతో మీరు మాట్లాడండి ఆవును ప్రభావ ఆటంకాలను తొలగించండి ఓ ప్రభావ మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహిమపరచలాగా మీ యొక్క ఆత్మల లీనభావులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉండేలాగా నడిపించి మీరే మహిమనందమని ఏసు క్రీస్తు పరిషత్ అనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఆశ్చర్యకరంగా ఆరవ బోర ఆరంభించబోతుండగా ఆరవ బోర అంతా సంబంధించిన విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటది మనం ఉంటుంది కూడా బబులోను కాలమని ప్రతి క్యాలెండర్ సూచిస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా బబులోను జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఎందుకంటే అది బబులను వాళ్ళ ద్వారా చేయబడిన క్యాలెండర్ కాబట్టి దాన్ని చూసినప్పుడల్లా బబులోను జ్ఞాపకం చేస్తూ ఉంటది తర్వాత మనం ధ్యానిస్తున్న ఆరవ బూరకు సంబంధించిన విషయాలు కూడా బబులోనికి సంబంధించినవి బబులోను ఒకప్పుడు ఉండే కానీ ఈరోజు లేదు ప్రకృతి సహజంగా అంటే కండ కనిపించదు బబులోను కానీ ఒకప్పుడు ఉండే వేల ఏడు ఆరు వందల సంవత్సరాల క్రితం ఉండే బబులోని దేశస్తులు ప్రపంచాన్ని కఠినంగా పరిపాలించరు గడగడలాడించారు వాళ్ళు ఏరీతి ఉండే సింహంలో తీసుకొచ్చి బోన్లు పెట్టుకొని వాటి ఎట్లా శిక్షించటం మనుషులని రాజుకు గానీ రాజ్యానికి కానీ వ్యతిరేకంగా ఉన్న అందులో పడేసేవారు దాని విషయంలో మనం చూస్తాం కదా ఆ సింహంలో గుహలో పడేస్తే అవి సింహాలు ఆకలితనుంటాయి అవి అవి మనిషి అక్కడి నుంచి కింద పడకముందే గాలికే ఎగిరి తినేసేడు మనుషులు అని చంపేసేది అంత కఠినంగా ఉండే మనుషులు అసరు రాజులు మరీ కఠినం ఒక ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం కఠినమైన రాజ్యాలు మనం చూపిస్తారు దేవుడు అసర రాజులు మరీ ఎంత కఠినం అంటే వాళ్ళు సింహాల మీద సవర చేసేవాళ్ళంట చాలా అన్యాయం కదా అది అసలు ఎవరి గురించి మనం ఆడ చూడము అంత భయంకరమైన క్రూరులు అటువంటి క్రూర దేశస్తులని క్రూర రాజులకు తన బిడల్ని అప్పగించండు ఎందుకు అప్పగించాడు అవిధేత అవిధేత అవిధేతకి వచ్చేదే సమస్య శ్రమ కానీ ఆ శ్రమల ద్వారానే ప్రభు మనల్ని సంపూర్ణంగా తయారు చేస్తూ ఉంటాడు చాలా మందికి ఇది సత్యం అర్థం కాదు ఎందుకు నాకు శ్రమ ఎందుకు నాకు ఈ అని అందరు అంటూ ఉంటారు నేనేం తప్పు చేసినాను నేనేం పాపం చేసినాను నేను అంత కరెక్ట్గానే ఉన్నాను కదా అని అంటుంటారు మన క్రైస్తవ జీవితంలో చూసేది నేను అంతగానే అంతగానే బాగానే ఉన్నాను కానీ నాకు ఎందుకు ఈ శ్రమ ప్రభు అని అంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు శ్రమ ద్వారానే మనము సంపూర్ణంగా సాగిపోతాం సంపూర్ణ అదుపుతాం ఆయన మనల్ని సంపూర్ణంగా చేయడం కోరిక శ్రమలని కల్పిస్తూ ఉంటాడు అది మనం అర్థం చేసుకోక నాకెందుకు ప్రభావ అనేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం సుఖం ఇచ్చినప్పుడు నాకెందుకు సుఖం ప్రభావాన్ని ప్రశ్నించాం కానీ శ్రమ నాకు ఎందుకు ప్రభావాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి మనం కూడా ఓ రకంగా వేషధారకులమే కదా ప్రభా నాకు ఎందుకు ఇంత సుఖం ప్రభావ నాకు ఎందుకు ఇంత సమాధానం ప్రభావ నాకు ఎందుకు ఇంత ఆస్కంత ప్రభావాన్ని ఎవరైనా ప్రార్థన చేస్తాడా ఎవరు చేయాలి సుఖంలో ప్రభు జ్ఞాపకంకి రావడం శ్రమలోనే జ్ఞాపకంకి వస్తాడు అందుకు శ్రమలు వస్తాయి అట్లీస్ట్ ఆ టైంలోనే నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి శ్రమలు వస్తూ ఉంటాయి కానీ ప్రతి శ్రమని కల్పించేవాడు శ్రమల నుంచి తప్పించేవాడు కూడా ఆయన వాక్యం చూస్తాం మనం కదా ఎందుకు ఆయనకు సన్నిహితంగా తయారు కొరకు నాకు ఈ విషయం జ్ఞాపకంకి వస్తూ ఉంటుంది ఏంటంటే ఈ లోకంలో బాగా సుఖాన్ని అనుభవించి పరలోకం కూడా సుఖాన్ని అనుభవించడం అంటే కదా ఇక్కడ కూడా సుఖము అక్కడ కూడా సుఖము అనేది ఎట్లా సాధ్యం సాధ్యం కాదు ఇది ఈ లోకంలో అశాశ్వతమే టెంపరీ అంటం ఎంత కాలం అది టెంపరీ కానీ అది శాశ్వతమైంది కదా ఆయన సన్నిధిలో నివసించడం కాబట్టి టెంపరీ సుఖం కొరకు పర్మనెంట్ సుఖాన్ని పోగొట్టుకుంటామా పోగొట్టుకోవద్దు కదా అందుకే చెప్తాడు వాక్యానికి తగినట్లే మనం ఆలోచన కూడా ఉదాహరణకి ఒకడు సర్వస్వాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏ లాభం లేదు ఎందుకంటే అసలైన లాభము ఆత్మను కాపాడుకుంటే అనేది అక్కడ విషయం జ్ఞాపం చేస్తున్నాడు పరలోకానికి పోతున్నాయి నీకు లాభం ప్రభు సన్నిధిలో ఉంటేనే నీకు లాభం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది టెంపరీ లేక అశాశ్వతం కాబట్టి నీకు అందులో ఆనందం ఉన్నా నిత్య జీవంలోను పొందలేవు అందుకే ప్రభు మనకి ఎన్నిసార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో జనులు ఆ యొక్క మందిరంలోని వెలుగు ఉంటారు కానీ భూరాజులు అందులోనికి వారి మహిమను తీసుకొస్తారన్న వాసని వాక్యం మనం చూపించింది ప్రభు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ మతపరమైన జీవితంలో జీవించిన వాళ్ళందరూ పర్లోకానికి పోతారు పోరని ఎప్పుడు మనం చెప్పం బుద్ధి కన్యకల గురించి కూడా మనం ఎన్నిసార్లు చూపించాం మత వార్త ఇరవై అధ్యాయంలో బుద్ధి కన్యకలు కూడా పర్లోకానికి పోతారు కానీ చాలా లేటుగా పోతారు లేటుగా అంటే ఎట్లా బుద్ధి కన్యకలు శ్రమలను తప్పించుకొని గదిలో తలుపులు వేయబడ్డారు పెళ్లి కుమారుం ద్వారా లోపలిపారు ఒక బుద్ధి లేని వారు బయట తలుపులు బయట తలుపులు గడియ వేయబడ్డాక వాళ్ళు బయటనే ఉండి తలుపులు కొడుతున్నా కానీ వాళ్ళకి తలుపులు తీయబడలేదు అప్పుడు వాళ్ళు ఈ లోకంలో పడి శ్రమలకుండా వాళ్ళు మరణించి అప్పుడు ప్రభు సన్నిధికి వస్తారు పెళ్లి విందులు అప్పులు పాల్పొ అప్పుడు పాల్పొందుతారు అన్న విషయం మనం చూసినాం కానీ ప్రభు మనకి ఇంకొక స్టెప్ చూపించాడు ఏంటంటే అటువంటి వాళ్ళందరూ ఆ యొక్క సంచరిస్తారు కానీ ఎవరు కూడా వెలుగులోనికి పోలేరు ప్రభు చింతకి పోలేరు ఎందుకంటే నేను ఈరోజు ఉదయం అదే ఆలోచిస్తున్నా ఎందుకు పోలేరు ప్రభు ఎందుకు మీ సన్నిధికి రాలేకపోతున్నారు రక్షింపబడ్డ వాళ్ళు మహా మహాశ్రమలలో గొరపల్ల రక్తంలో వారి వస్త్రంలో ఉతుకున్న వాళ్ళు అయినా కానీ మీ దగ్గరికి ఎందుకు అంత క్లోజ్ గా రాలేకపోతున్నారు భూరాజులు అంటే మనం చూసినాం కూడా భూరాజులు అంటే భూనివాసులను పరిపాలించిన వాళ్ళు లేక భూనివాసులకు ఆదరణగా ఉన్నవాళ్ళు భూనివాసులన్నీ కాపాడిన వాళ్ళు భూనివాసులను ప్రభుత్వంగా నడిపించిన వాళ్ళు రాజులు వాళ్ళు రాజులు అంటే ఆడంబరంగా జీవించే వాళ్ళు కదా అదొక డైమెన్షన్ అంటారు రాజులంటే గంభీరంగా ఆడంబరంగా వాడు వైభవంగా ఎంతో ఆధిక్యత అథారిటీ పవర్ వాడికి రాజుకి కానీ రాజు అనేవాడు తన ప్రజల బాగోగులని ఆలోచించేవాడు వాడు భూరాజు అసలైన భూరాజు నువ్వు ఆడంబరంగా జీవించి సింహాసనం మీద కూర్చొని పంచభ పరమాణాలు తింటే నువ్వు రాజు అనుకుంటున్నావు కానీ అది పిచ్చితనం అసలు రాజు గుణగణం ఏంటంటే తన ప్రజలని పరిపాలించాలా వాళ్ళ బాగోగులు సుఖాలు చూసుకోవాలా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ తీర్చేవాడు అటువంటి సేవకుడే ప్రభు చింతకి సన్నిహితంగా లోపలికి పోగలుగుతున్నాడు ఎందుకు పోతున్నట్టు ఈరోజు ఉదయం నాకు అదే ఆలాపన వస్తుంది వాళ్ళు మహిమను తీసుకుని వస్తారంటున్నారు మళ్ళీ వీళ్ళేమో బయటనే ఉంటున్నారు ఏంది తన అర్థం అంటే ప్రతివాడు తన లెక్క చెప్పాలా అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది ప్రతివాడు తన లెక్కని చెప్పాలంటే అర్థం ఏంది ఆయన సన్నిధికి నువ్వు ఎందుకు పోతున్నావు అంటే ఒక లెక్క చెప్పడం అంటే ఏంది నువ్వు ఏ రీతిగా జీవించిన బల నకం నమ్మకమైన మంచి దాసుడా అన్న ఆ బిరుదు పొందుకోవడం కొరకు అక్కడ పోతున్నాను మహిమను తీసుకుని వస్తున్నావు అంటే ఈ లోకంలో నుంచి మనుషులు ఎంతమంది నేను రక్షణ నడిపించినవో ఆ బోయ్ ఆ లెక్క చెప్తున్న లోపల ఆ తలబ్బు దేవుడి రజు సంబంధించిన వాక్యం అదే అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్న పోండి అంటున్నాడు ఎందుకు మీరు ఉన్న చిన్ననాటే మీరు చేసారు ఆ ఈ లోకంలో కాబట్టి భూరాజులు అంటే నిస్వార్థతతో మనుషులని ప్రభుత్వంతో నడిపించే వాళ్ళు వీళ్ళందరూ మహాశ్రమలలో మనుషులకి ఆదరణకరంగా ఉంటూ వాళ్ళకి ఉపశమనం కల్పిస్తూ కష్టాలలో ఉన్న సేవకులు అటువంటి సేవకులు మనకు కనిపించారు భూతద్దం పెట్టినా కూడా ఈరోజు వల్ల సేవకు సేవకులు ఏ రీతిగా మీకు తెలుసు వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటారు వాళ్ళ సంఘాల గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటారు వాళ్ళ సంఘమే ప్రాముఖ్యమైంది తక్కినవి కావు అన్నట్టే ప్రకటిస్తూ ఉంటారు అంటే బయటికి చూపించుకోరు కానీ వాళ్ళ హృదయమంతా ఆ రీతిగానే ఉంటుంది రహస్యమంతా వాళ్ళు ఆ రీతిగానే మాట్లాడతారు కొంతమంది బాహటంగా కూడా మాట్లాడతారు ఏ రీతిగా అంటే మీరు ఈ చర్చిలో ఉంటేనే ఎత్తబడతారు మీరు ఈ చర్చలో వెంటనే మీకు అంతా సమృద్ధి మీరు ఈ చర్చలు వెంటనే కాపాడబడతారు అన్న బోధకులన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ బాగా అర్థం చేసుకోండి భూరాజులు అన్నప్పుడు ఆయన మనల్ని రాజుల వంశంలో ఏర్పరచుకున్నాడు కరెక్టే కానీ దానికి తగిన జీవితం అంటే రాజు ఎటువంటి ఫంక్షన్ చేయాలి ఎటువంటి ఉద్యోగం చేయాలనో ఆ ఉద్యోగం మనం చేయకపోతే అటువంటి ధర్మాన్ని నిర్వర్తించకపోతే నువ్వు భూరాజు కావు ధన వ్యామోహం కలిగిన వాడు రాజు అంటే ధన వ్యాహం కలిగిన వాడు కానీ నువ్వు మనుషులని నిస్వార్థతతో పరిపాలించాలని నీకు ఒక ఇచ్చిన అధికారం అది నీకు ఇవ్వబడింది ప్రతి అధికారము పైనుండే ఇవ్వబడుతుంది అనేది వాక్యం కాబట్టి ఆ రాజుకి అధికారం ఇచ్చింది కూడా ప్రభువే కాబట్టి దానికి తగినట్లు అక్కడ ఆ రోజు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది రిపోర్ట్ ఇవ్వని వాడు కదా కాబట్టి భూనివాసుల భూనివాసులు మతపరమైన క్రైస్తవులు భూరాజులు వారిని ప్రభుత్వం నడిపించే నిస్వార్థతతో యథార్థతతో కాబట్టి ఈ సతీలం గ్రహించే వాళ్ళే లక్ష నలభై నాలుగు వేల మంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం అనేక పర్యాలు వారం వరకు మనము ఐదవ బూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాము ఐదవ బూర ఏరీతిగా ముగిస్తుంది అన్నప్పుడు మనము చూసినాం సర్పంల పని సర్పంల దగ్గరికి తేళ్లు గొప్ప జనాన్ని ఏరీతిగా తీసుకుని వస్తాయి అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానించినాం వారం వరకు తేళ్లకు ఏమి అధికారం కనుగించబడింది ఐదు నెలల వరకు వారిని హింసించడం కొరకు బాధించడం కొరకు వాళ్ళకి అధికారం అనుగ్రహించబడింది కాబట్టి ప్రతి అధికారము పయనించి రావాల్సిందే అనేది మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి అధికారమైన గాని ఈ లోకంలో కాబట్టి మతపరమైన జీవితంలో మనుషులకు అర్థం కాదు ఏంటంటే ఈ దేశం మీద ఒక రాజ్యం దేవుడు ఎన్నుకున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తావు వాడు మాకు వ్యతిరేక కానీ ఎన్నుకున్నవాడు ఎవరన్న విషయం ఎప్పుడు గ్రహించరు ఎందుకంటే పయనించి రావాలి ప్రతి అధికారం అంటే దేవుడు తప్ప ఎవరు కూడా రాజులను ఎన్నుకో రాజులను నిలబెట్టేవాడు ఆయనని పడదోసేవాడు ఆయన అన్న విషయం మనం నేందిస్తాం కాబట్టి నువ్వు ఎలక్షన్స్ లో ఓట్లు వేసినా ఓట్లు వేయకున్నా ఎవరిని ఎన్నుకోవాలన్నా వాళ్ళని ఎన్నుకుంటాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అన్నుకోవాలా నరేంద్ర మోడీని ఎందుకు కావాలా అది మనుషుల వల్ల కలిగింది కాదు అది దేవుని వల్ల కలిగింది అన్న విషయం అర్థమైనప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా ప్రార్థించవు నువ్వు ఒకటే ప్రార్థన చేస్తావు ఏంటంటే ఈ రాజ్యంలో ప్రభు నేను ఏ రీతిగా నీ ఎందుకంటే నాకు భయం లేదు ఎన్నుకుంది నువ్వే నీకు భయం ఎప్పుడు వస్తుంది నీకు ఈ సత్యం అర్థం కాకపోతే భయం ఉంటుంది హా పలాని రాజ్యం వచ్చింది పలాని మినిస్టర్ వచ్చాడు ఇంకా మనకు ఎట్లుంటే కష్టాలు అంటే నీకు ఈ సత్యం అర్థం కాలేదు కాబట్టి నీకు భయం వెంటాడుతుంది నీకు సత్యం అర్థమైనప్పుడు భయం ఎప్పుడు నేను వెంటాడదు ఎందుకంటే సత్యం సత్యంలో ఉన్నవాడు స్వతంత్రుడనుంది వాక్యం రోమరాష్ట్రపతిలో చూస్తాం కదా మీరదిలో స్వతంత్రం అంటే స్వతంత్రం వచ్చిన వాడికి ఇంకా భయం ఉండదు స్వేచ్ఛ ప్రభుల్లోనే స్వేచ్ఛ కాబట్టి ఎటువంటి మినిస్టర్ వచ్చినా ఎటువంటి పొలిటీషియన్ వచ్చినా మనం భయపడం ఎందుకంటే వాడిని నిలబెట్టిందే ప్రభు ఎందు నిలబెట్టిండటప్పుడు అంత డీటెయిల్గా మనం చూడం అవసరం లేదు నీకు అవసరం లేదు ఫలాని వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ లాగా దేవుడికి తెలవదా ఎందుకు నిలబెట్టాలను ఆయన ప్రణాళిక నెరవేరడం కొరకు నిలబెడతాడు మనకు తెలుసు ఆ విషయం గతంలో కూడా చూస్తాము నెప్పుకొంది ఎందుకు నిలబెట్టిండు ఫరుని ఎందుకు నిలబెట్టిండు హెరోదిని నిలబెట్టిండు ఆయన ప్రణాళిక నెరవేర్చుకున్న కొరకు కాబట్టి ఆయన ప్లాన్స్ నెరవేర్చుకోవడం కొరకు దేవుడు కొందరిని వ్యక్తులని పైకి తీసుకొస్తా ఉంటాడు కొంత కష్టం ఉంటుంది కొన్ని శ్రమలు ఉంటాయి కానీ దాని తర్వాత విజయం మనకు వస్తుంది గొప్ప జనం కూడా విజయం వదుతారు ఎప్పుడు విజయం వదుతారు మరణం మీద వాళ్ళు మరణం మీద రెండో మరణం మీద విజయం వదుకుతున్నారు కానీ ఈ లోకస్తులు లేక మొదటి రెండు గుంపులు రెండో మరణం మీద వాళ్ళకి విజయం లేదు వాళ్ళు రెండో మరణం చేత చిక్కబడతారు అన్న మనము ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం అందుకే ఈ ప్రొఫెషనాలు అర్థం చేసుకోవడం కొంత కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం మనకు అసాధ్యమే కానీ ఆయనకు ఏది లేదు అటువంటి విశ్వాసం నుంచే మనము ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి రావాలా అటువంటి తలకుతోనే వాటన్నింటినీ మనం అతని నుంచి స్వీకరించుకోవాలా అతను అడగల ఇది నాకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యం మీకు సాధ్యం కాబట్టి మీ పిల్లలకి నువ్వు తప్పకుండా చెప్తావు ఇవన్నీ మనం చిన్నపిల్లలకి స్టోరీస్ చెప్తాం అన్నం తింటేప్పుడు లేక పండుకుంటప్పుడు చిన్నపిల్లలకి కథలు చెప్తాం ఎందుకు చెప్తాం అదే పరమ తండ్రి మళ్ళీ తన బిడ్డలకి ఇవన్నీ చెప్పాలా లేదా సత్యం చెప్పాలి కదా కథలు సత్యం ఉండకపోవచ్చు కానీ అంత ఆసక్తితో మనం చెప్తుంటే వాళ్ళు ఆసక్తితో వింటూ ఉంటారు దేవుని వాక్యం కూడా అంతే మన తండ్రి వీటన్నింటినీ మనకు చూపిస్తాడు ఎందుకంటే మనమంతా ఆయన బిడలం ఆ విశ్వాసంతో అదే ఆసక్తితో మనం వెతుకుతున్నాం ఆస్కలేం ఈ లోకంలో ఐశ్వర్యాలు పొందుకోవాలని మనం ప్రయాసపడతలేం అవన్నీ ఇస్తాడు తప్పక ఇస్తాడు ఎందుకంటే తన బిడ్డలకి ఇవ్వాలి అవన్నీ అయినా ఇవ్వకపోతే సాక్ష్యం నిలబడతాయి తప్పక ఇస్తాడు అండి మీకు ఇల్లు ఇవ్వాలా మీకు ఉద్యోగాలు ఇవ్వాలా మీకు చదువులు ఇవ్వాలా అవన్నీ ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఆయన నీతిరాజాన్ని ముందు వెతకమన్నాడు ఆయన నీతిరాజాన్ని వెతికితే దాని తర్వాత తక్కిన అన్ని మీకు అనుగ్రహిస్తాడు మీకేమేం అవసరమో అవన్నీ ఆయనకు తెలిసి అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు కాబట్టి తేళ్ల పని ఐదవ బూరలో తేళ్లకు సంబంధించిన విషయాలే దానిస్తాం ఎందుకంటే ఐదవ బూర అంతా తేళ్లకు సంబంధించింది అదొక మతపరమైన క్రైస్తవ గుంపు మొదటి ఏహెచ్కల్ గ్రంథంలో మనం చూస్తాం కదా ఐదవ అధ్యాయ ఏడవ అధ్యయనం ఏ ఏ గ్రంథం ఏదో ఏ అధ్యాయంలో ఐదవ అధ్యాయ ఐదవ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం మొదటి మూడు మూడవ భాగము దాని తర్వాత రెండవ మూడో భాగము దాని చివరి మూడవ భాగం మూడు భాగములు కాబట్టి మొదటి మూడు భాగములు తేలక్ సాదృశ్యం రెండవ మూడవ భాగము సర్పంలకు సాదృశ్యము మూడవ మూడవ భాగము అంటే వన్ థర్డ్ టూ థర్డ్స్ త్రీ ఫోర్త్స్ అట్లా అట్లా లెక్క కాబట్టి మొదటి రెండు గుంపులు తేళ్లకు సర్పంలో సాదృశ్యము మూడవ గుంపు గొప్ప జనం సాదృశ్యం నాలుగవ గుంపు మట్టు చాలా చిన్నది ఎందుకంటే అక్కడికి నైన్టీ నైన్ పాయింట్ అంటే థర్టీ త్రీ పాయింట్ అంటే సిక్స్టీ రిమైనింగ్ వన్ థర్డ్ అంటే థర్టీ ఇవి ఆ రీతిగా విభజింపబడిన కూడా మనం గెలిచినాం ఒకరోజు ఈ రోజు కూడా చూస్తా చూపిస్తాను ఇక ఆ వాక్యం మూడు గుంపుల గురించి తర్వాత నాలుగవ గుంపు చాలా టైనీ అంటే చాలా సూక్ష్మమైంది చిన్నది ఆ గుంపు శేషం అంటాం కదా అది చాలా చిన్నది ఎంత 1.0.1 పాయింట్ పాయింట్ వన్ అంతే డిఫరెన్స్ అవి 99.9% ఆ గుంపులైతే పాయింట్ వన్ మంది ఆ లెక్కల చూసుకుంటే కాబట్టి ఆ చిన్న గుంపు ఆ మూడు గుంపుల సహవాసంలో ఎప్పటిక ఉండదు అది ఎప్పుడు బయటనే ఉంటది అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి తేళ్లు చివరికి ఆ ఆరవ బూర ముగింపు ఐదవ బూర ముగింపులో అవి ఏం చేస్తాయి అనేది మనము మార్కు సువార్త పదమూడవ అధ్యాయులు చూసి ఆ వాక్యాన్ని అక్కడికి దాన్ని ముగించుకుంటాం ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మనం మీరు కాబట్టి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ అక్షనంలో మనం చూస్తాం తేళ్లు ఏం చేస్తాయి మనం అదే రీతిగా చూసినాము ఇస్కరియోత్ యూద ఏం చేసిండు ఏస్బ్రౌని అదే రీతిగా యూదులు స్టెఫెన్ విషయంలో ఏం చేసిండు అదే రీతిగా సమ్సోన్ విషయంలో దిస్తం పాత నిబంధన కాలాప పుస్తకంలో సమ్సోన్ ఏం చేసారు వాళ్ళు ఫీలిస్తే పట్టుకొని పోయి ఎవరు గొప్ప చెప్పారు కాబట్టి ఇది న్యాయాధిపతుల కాలం నుంచి నెరవేర్తనే ఉంది ఒకటే విధానం ఒక గ్రాండ్ రికార్డ్ లాగా గ్రామ్ఫోన్ రికార్డ్స్ మీరు ప్లే చేస్తారు పాటలు ఎక్కడ క్యాసెట్ అయిపోగానే మళ్ళీ రివర్స్ చేసి మళ్ళా ప్లే చేస్తారు అయిపోగానే మళ్ళా రివర్యూస్ ప్లే చేస్తారు ఇది అట్లా ఈ వాక్యాలన్నీ తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి వారికి దృష్టాంతమే కొరితల రాష్ట్రపతి పౌలు జ్ఞాపకం చేస్తాడు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంత మీకు బుద్ధి కలవడం కొరకు రాయబడ్డాయి కాబట్టి యుగాంత కూడా ఇవి నెరవేరుతాయి అప్పుడు నెరవేరినై మళ్ళా తిరిగి నెరవేరుతా ఉంటాయి అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈరోజు కాబట్టి మార్కుసు వార్త పదమూడవ అధ్యాయంలో ఈ తేళ్లు వాటి పని ఎట్లా ముగించుకుంటాయి వాటి మీద అధిపతి వాడు అబ్దోను హెబ్రి భాషలో వాడి పేరు అబ్దోను గ్రీకు భాషలో వాటి పేరు అపోలియన్ అన్న విషయాలు పోనే మనం ముగించుకున్నాం కాబట్టి అబ్దోన్ అంటే నాశనము ఆరంభము అపోలియన్ అంటే నాశనము సంపూర్తి మొత్తానికి నాశనము చేస్తారన్న విషయం కాబట్టి ఏ రీతి ఉంటుంది వాళ్ళ పని అక్కడికి అక్కడికి వాళ్ళ పని అయిపోతుంది అన్నట్టు పని ఎక్కడ అయిపోతుంది అంటే మార్క్సు అధ్యాయము తొమ్మిదవ అర్షణంలో ఆ విషయం మన జ్ఞాపకం చేస్తాడు చూడండి ఈ విషయము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎవరికి చెప్పబడుతుంది వాక్యం ఇది గొప్ప జనానికి సంబంధించిన వాక్యం మీరు చెప్పాలా వాళ్ళకి మనకు ప్రభు మనసు కలిగిన వాళ్ళం కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు మీరు ఈ రీతిగా వాళ్ళకి చెప్పాలా ఏమని చెప్పాలా గొప్ప జనానికి శ్రమల కాలంలో మిమ్మును గుర్చి మీరు జాగ్రత్త పడండి మిమ్మును గుర్చి మీరు జాగ్రత్త పడండి యాక్చువల్ మీ గురించి ప్రభు జాగ్రత్త పడతాడు ప్రభు మీ గురించి పట్టించుకోవాలా కానీ ఒక దశలో ఆ టైం దాటిపోయినాక ప్రభు కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినారు ఎంత ప్రయత్నించినా కోడి రెక్కల క్రింద రావాలంటే వాళ్ళు రాలేకపోయినారు కాబట్టి ఐదవ బూరా ముగింపుకి ఆ హెచ్చరిక ఏందంటే మీరు పట్టబడుతున్నారు అని చెప్తున్నాడు ఏ రీతిగా పట్టబడుతున్నారు చక్ర గ్రంథంలో మనం దర్శనాలు అదే రీతిగా వీళ్ళందరూ పట్టబడి బందీఖుకోబోబోతున్నారు జైల్లోకి తీసుకొకపోబోతున్నారు వీళ్ళందరూ అన్న విషయం మనం అక్కడ చూసినాం కాబట్టి ప్రపంచం ఇది నెరవేరే టైం మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి చూడండి వారు మిమ్మును సబలకు అప్పగించదురు వారు అంటే తేళ్లు తేళ్ల పని ఏందంటే సభలకు అప్పగించడం కాబట్టి ఆ కాలంలో సబలు ఇంగ్లీష్ లో కౌన్సిల్స్ అని ఉంది దే షెల్ డెలివర్ యు కౌన్సిల్స్ కాబట్టి కౌన్సిల్స్ కి లేక మిమ్మల్ని వాళ్ళు అప్పగిస్తారు అంటే వాళ్ళ పని అది తేళ్ల పని ఏంది గొప్ప బంధించుకొని పోయి సభలకు అప్పగించడం అపగించి వాళ్ళ మీద నేరాలు మోపుతా ఉంటారు ఇస్కర్ యోత్ ఎట్లా ప్రభుని అప్పగించాడు తర్వాత ఏ రీతిగా వాళ్ళు యాజకులు లేక ప్రధాన యాజకులకి అప్పగించిండ్రు సంసోన్ విషయంలో మనం కాబట్టి ప్రతి గతంలో ఏ రీతిగా అయితే భవిష్యత్తులో అంటే యుగ సమాప్తిలో కూడా గొప్పచనం ఆ రీతిగా అప్పగించబడతారు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇది ప్రభు చెప్తున్నమాట మనం ఎవరో చెప్పింది కూడా కాదు ఆయన ఖచ్చితంగా చెప్తున్నట్టే తప్పక నెరవేరుతుందన్న విశ్వాసం ఉండాలి కాబట్టి మీరు సభల యొక్కకు సభలకు అప్పగించబడదురు ఇప్పుడు చూడండి మిమ్మును సమాజ మందిరములు కొట్టించేదారు కాబట్టి ఇప్పుడు మీరు బాగా తీసుకోవాలి సమాజ మందిరం అంటే చర్చి కదా నేను జేమ్ సాంగ్ నంబర్స్ రాసుకుని ఎందుకంటే హండ్రెడ్ ఇంకా మనకి సర్టెనిటీ అంటాం అంటే ఇంకా ఎట్టి డౌట్ లేదు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది సమాజ మందిరములలో కొట్టేసారు రెండు విషయాలు ఈ బాగా అర్థం తీసుకోండి ఒకటి ఏమో సభలకు అప్పగించేదారు రెండవది సమాజంలో మందిరము సమాజ మందిరము ఇంగ్లీష్ లో ఏముందంటే సినగా అంటే ఆ రోజుల్లో ఇసల్ పల్లు వాళ్ళ మందిరాలని సినగా అది హిబ్రి పదం అనేది హిబ్రి పదం హిబ్రి పదంలో భాషలో పదం అనేది కాబట్టి మొదటిదిగా సభలకు అప్పగించబడతారు దాని తర్వాత సమాజ మందిరములలో వాళ్ళు వారు కొట్టించేదారు మిమల్ని ఎవరు కొట్టిస్తారు తేళ్ల తేళ్ల రోల్ అక్కడికి ముగిస్తుంది వాళ్ళ బాధ్యత వాళ్ళని ఈడ్చుకొని పోయి బంధించుకొని పోయి వాళ్ళని తీసుకుపోయి అక్కడ అప్పగించడము అక్కడ కొట్టించడము అన్న విషయాన్ని మనం అక్కడ తీస్తున్నాం సరే ఈ విషయం మనకు అర్థం కాల సభలకు అప్పగించబడినాక మళ్ళా ఎందుకు చర్చలు కొట్టించాలా చూసి నేను మొన్న ఆశ్చర్యంగా ఉండే కదా ఎవరు పెట్టిండ్రో ఆ వీడియో నాకు తెలియదు కేబీపీఎంలో ఎవరో పెట్టిండ్రో ఆ వీడియో లక్డీ పోల్లో ఒక చర్చ్ ఉంటుంది లూదరన్ చర్చ్ అని పెట్రోల్ బంక్ పక్కన ఇష్టం కొట్టుకున్నారు కదా పాస్టర్స్ మళ్ళీ నిలువు టేసుకొని మనం వాళ్ళ గురించి ఎప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడతలేము ఇవన్నీ మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడక్కడ ఇవన్నీ ఓ రకంగా ఈ వాక్యానికి సపోర్టివ్ అన్నట్టు ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి కాబట్టి కొట్టుకోవడం అనేది సెకండరీ చర్చ్లో మనుషులందరు గుర్తున్నారు వీళ్ళందరూ ఐదారు మంది ఉన్నారు పాస్టర్స్ ఒకరు బల్లా ఇస్తారు ఒకరు మొదటి వాక్యము ఒకడు ఇంకొక వాక్యము ఒకడు కానుకలు ఒకడు వాక్యం చెప్పాడు ఒకడు ఇట్లాంటి అన్ని వాళ్ళకి క్రమం ఉంటుంది రూల్స్ ఒక డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీస్ అనే ఏమైనా తేడా వచ్చిందా వాళ్ళకి లేక ఆరాధనా స్థలంలో అక్కడ కూర్చొని వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుకున్నారా మన కోవద్దు ఈరోజు కూడా కానీ మనుషులను మటుకు చూస్తున్నారు వాళ్ళు కొట్టుకోవడం చర్చికి ఆదివారం కూడా ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం విందాము దేవుని సరిలో సమయం గడదామని అక్కడ పోతే వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే వాళ్ళకి దేవుని మీద ఆసక్తి పోతుందా లేదా ఖచ్చితంగా పోతుంది కాబట్టి ప్రపంచమంతటా దేవుడిని తృనీకరించిన జీవితం ఎక్కువైపోతుంది హేతువాదం దేవుని నమ్మని జీవితాలు దేవుని విడిచిపెట్టిన జీవితాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఆయన తిరిగి విశ్వాసం ఉంటుందా ఈ లోకంలో ఈ లోకంలో విశ్వాసం పోతుంది ఆ రీతిగా కాబట్టి చూడండి ఇప్పుడు మొదటిదిగా మిమ్మల్ని సభలకు అప్పగించేదరు రెండవది సమాజ మందిరంలో మిమ్మల్ని కొట్టించెదరు ఇప్పుడు చూడండి మూడవది మీరు చూడండి మీరు వారికి సాక్షార్థమై చూడండి అధిపతుల ఎదుటను నా నిమిత్తము నిలబడదరు నా నిమిత్తం తెలుసా మీకు ఆయన పేరు కొరకు ఆయన నామం కొరుకు కాబట్టి ఏ సుక్రీస్తు నామం కొరుకు మనము వాళ్ళ ఎదుటి నిలబడతాం అన్నమాట అంటే ఏముంటుందో టాపిక్స్ అర్థం చేసుకోండి మీరు ఎందుకు గొప్ప జనము ఆయన నిమిత్తము అక్కడ ఇంగ్లీష్ అది చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఈ షాల్ బి బ్రాట్ బిఫోర్ రూలర్స్ అండ్ కింగ్స్ ఫార్ మైసేక్ ఫార్ టెస్టిమొని అగేన్స్ట్ దెమ్ ఫర్ అ టెస్ట్ మోని అగెన్స్ట్ దెమ్ మీరు చదివేది వేరే మార్గ సువార్త పదమూడు తొమ్మిది And యూ షాల్ బీ బ్రాఫోర్ రూలర్స్ అండ్ కింగ్స్ ఫార్ మై సేక్ ఫర్ అగేన్స్ట్ దగ్న్స్ నా నిమిత్తమై వారికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా తేళ్లకి సర్పంలకు వ్యతిరేకంగా మీరు అక్కడ సాక్ష్యంగా కాబట్టి ఇక్కడ మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు బ్లేమ్ చేస్తారు నువ్వు కూడా అవును కరెక్టే ఎందుకు వ్యతిరేకిస్తున్నాను ఆయన నువ్వు లేవాడతావు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రూలర్స్ కి అంటే ఈ అధిపతులకు రాజులకు ఇక్కడ ఎంత ఎంతమంది ఉన్నారంటే సభలు సమాజ మాధ్యములు దాని తర్వాత అధిపతులు రూ రాజులు కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఒక్కొక్క దశలో ఏ రీతిగా వీళ్ళు అప్పగించబడతారు ఏ రీతిగా శ్రమల పాలవుతారు అన్న విషయాన్ని ఇక్కడ చూడాల మొదటిదిగా కౌన్సిల్స్ అంటే ఏంటంటే లేక సభలు సభ అంటే ఏం తెలుసు మీకు సభ అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ లో రకరకాల కౌన్సిల్స్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్ రకరకాల కౌన్సిల్స్ ఉంటాయి ఒక కౌన్సిల్ అన్నట్టు లేక ఒక చిన్న ఒక కమిటీ లాగా కౌన్సిల్ అన్న కమిటీ అన్నీ ఒకటే ఒక కమిటీ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్ లో రెండు మూడు కమిటీస్ ఉంటాయి ఒక కమిటీ పని ఆ కమిటీ పని ఏంటంటే ఇటువంటి సమస్యలు తీర్మానించడం కొరకు వాటి గురించి చర్చించి ఒక పరిష్కారం తీసుకోవడం కొరకు వాళ్ళు ఉంటారు కమిటీస్ అట్లా ఇదొక కమిటీ దాని తర్వాత ఆ కమిటీ తర్వాత తిరిగి వీళ్ళు సమాజ మందిరానికి దాని తర్వాత తిరిగి రాజధాని తీసుకుపోవడం ఇది చాలా అసరకరంగా ఉంటుంది ఇది మీరు ఎన్నిసార్లు గమనిస్తారు ఏసు జీవితంలో అదే నెరవేర్ట్టు మనం చూస్తాం ఆయన మధ్యరాత్రి పట్టపడ్డడు మధ్యరాత్రి పట్టబడినాక ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళిన అతన్ని సమాజ మందిరంలో తీసుకెళ్ళిన దాని ఏం జరిగింది ఆ సమాజ మందిరంలో వాళ్ళకి మీరు ఎప్పుడైనా చదివిన జాగ్రత్తగా వాళ్ళలో వాళ్ళకి కొంత తేడా వస్తుంది అధిపతులలో ఆ యాజకుల మధ్యలో వాళ్ళలో వాళ్ళకి మధ్యలో తేడాలు వస్తాయి తెలియచ్చాక ఏం చెయ్యాలా అర్థం కాదు కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒకరిస్తారు ఐడియా ఏంటంటే మనం ఎందుకు ఇంత సమస్య తీసుకోవాలా ఇతని మనము అధిపతి దగ్గర ఎవరు అధిపతి పిలాటి తీసుకెళ్తారు పిలాత తర్వాత ఇతన్ని రాజ దగ్గర తీసుకెళ్తారు మీరు ఎప్పుడైనా చదివిన రా బైబుల్లో రాజ దగ్గర సీజర్ అనుకుంటారు కరెక్ట్ సీజర్ కైసర్ దగ్గర తీసుకెళ్తారు కైసరు పిచ్చోడు అంటాడు మన ప్రభుని పిచ్చాడు అంటాడు దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళా పిల్లల తీసుకెళ్తారు పిలాతు ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు నా పొజిషన్ పోతుంది అంత పాలిటిక్స్ యాక్చువల్గా అక్కడ జరుగుతుంది అంత పంపిస్తే పిలాతు రాజు ఉల్టా మళ్ళా పిల్లల పంపిస్తాడు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఏసు జీవితంలో ఎట్లా అవి నెరవేరినాయో అట్లనే గొప్ప జనం జీవితాలు కూడా సభలకు ఈడ్చబడతారు సమాజ మందిరంలో కొట్టబడతారు దాని తర్వాత అధిపతుల దగ్గరికి తీసుకుపోబడతారు దాని తర్వాత రాజధాని తీసుకపోతారు అంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు అధిపతులు అంటే బ్యూరోక్రాట్స్ లేక పోలీస్ ఆఫీసర్సు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ కమిషనర్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోతాయి ఈ కేసులన్నీ తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఏమర్థం కాక తిరిగి మళ్ళీ మీ ఇష్టం మీరేమైనా చేసుకోని అనేసి మళ్ళీ చర్చలకు అప్పగిస్తారు అదేనట్టు అంటే చివరికి తేళ్ల పని అక్కడికి ముగిస్తుంది అని చెప్పడం కొరకు మనకి ఇది ప్రభు చూపిస్తుండదు దాని తర్వాత వాళ్ళకి రోల్ ఏముండదన్నట్టు తేళ్ల పని అయిపోతా అక్కడికి సభలకు మీరు కోనిపోబడతారు కౌన్సిల్స్ ఇంగ్లీష్ లో జేమ్స్ నంబర్స్ ప్రకారంగా ఫార్టీ ఇది కృత కాబట్టి జీ ఫార్టీ లో ఏముందంటే సన్హద్రీన్ పదం పేరు వినారు ఎప్పుడన్నా మీరు సన్ అని తెలుగులో కూడా ఉంది పదం తెలుగు భైముల చదివేతడు సన్ హెద్రిన్ అంటే ఒక గుంప్ ఒక ఈ యాజకులలో అంత సీనియర్స్ అన్నట్టు వాళ్ళు ఒక సీనియర్ గుంపు అన్నట్టు సన్హెద్రిన్ అనేది హిబ్రి భాష సన్హెద్రీన్ అనేది అది ఒక కౌన్సిల్ అది ఒక గుంప్ అది ఆ గుంపులో డెబ్బై మంది ఉంటారు సన్హెద్రిన్ అంటే కూడా ఒక రీతిగా డెబ్బై అన్నట్టు అర్థం కాబట్టి ఈ డెబ్బై అధిపతులు వీళ్ళు పెద్దలు అన్నట్టు చర్చలో పెద్దలు వీళ్ళు అంటే పాస్టర్స్ పాస్టర్స్ లో పెద్దలు వీళ్ళు ముసలు ఉంటారు వృద్ధులు ఉంటారు చాలా పాపులర్ మంచి జ్ఞానం గలవారు అన్నట్టు వాళ్ళు ఈ లోకం దృష్టిలో పేరు పొందిన వీళ్ళని సన్హద్రీన్ అంటారు అంటే ఎటువంటి సమస్య వచ్చిన బైబిల్ కి లేక ధర్మశాస్త్రానికి సంబంధించిన సమస్యలు ఏం వచ్చినా మనుషులు వాళ్ళ దగ్గరికి పోతారు ఆ సన్హద్రిన్ అనేది ఒక సభ ఆ సభలో వాళ్ళు ఏం తీర్మానించుకుంటే అది ఫైనల్ అన్నట్టు గవర్నమెంట్స్ కూడా ఏం చేయలేవు రాజులు కూడా ఏం చేయలేరు అన్నట్టు ఇప్పుడు మన దేశంలో కూడా ఐక్యరాజ్య సమిషము ప్రపంచాత్మకంగా ఇది చిన్న చిన్న విలేజెస్లలో చిన్న చిన్న సిటీస్లల్లో నెరవేరుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇస్లామిక్ కంట్రీస్లల్లో కూడా చూస్తాం కదా దాన్ని షారియా అంటారు షారియా లా అంటారు షారియా లా అంటే ఏంటంటే అక్కడున్న పెద్దలే తీర్మానించుకుంటారు అన్నట్టు ఒక శిక్షించాలంటే ఆ పెద్దలే తర్ గురించి పరీక్షించి ఎటువంటి శిక్షించాలన్న వాళ్ళు తీసుకుంటారు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఏం హక్కు ఉండదు అన్నట్టు దాన్ని షారియా అంటారు ఆ కౌన్సిల్ ని ఇస్లాం కంట్రీస్ వల్ల ఉంటుంది అది అయితే మన దేశంలో కూడా ఎక్కడ దాన్ని అమలు పరుస్తుంటే అప్పుడు పోలీస్ వాళ్ళ దాన్ని స్నాప్ చేయడం అక్కడ మనం చూస్తూ ఉంటాం కానీ భవిష్యత్తులో ఇవి ఎందుకంటే ఈ వాక్యం నెరగొడలే కాబట్టి ఇది తప్పగా నెరవేరుతుంది మన ప్రభుత్వ నోటి నుంచి వచ్చింది కాబట్టి సన్హద్రీన్ అనేది ఇక్కడ చెప్పబడింది ఫార్టీ ఎయిట్ సభ అంటే కౌన్సిల్ కి సన్హద్రీన్ అనే పేరుంది అయితే దీని అర్థం ఏంటంటే 4892 ఎయిట్ 4862 టూ అనేది ఫార్టీ ఎయిట్ వచ్చింది దాని తర్వాత దాని బేస్ 1476 ఫోర్ సెవెన్ నంబర్ వన్ ఫోర్ ఏముందంటే ఏ జాయింట్ సెషన్ అని ఉంది జాయింట్ సెషన్ అంటే రెండు సభలు కలిస్తే దాని సన్హద్రిని అంటారు అని ఇక్కడ అంటే రెండు గుంపుల వారు ఉంటారు అక్కడ ఆ డెబ్బై మందిలో రెండు గుంపుల వారు ఉంటారు విషయం మనం చూస్తాం ఎంత మందికి చెప్పండి ఎంతమంది తెలుసు చెప్పండి రెండు గుంపులు మన ప్రభు కాలంలో రెండు గుంపులు వచ్చాయని పరిశీలించాడు ఎప్పుడు ప్రశ్నించాడు శాస్త్రులు పరిశైలు లేకుంటే పరిశైలు లేక సద్దుపాయం ఈ రెండు గుంపులు అన్నట్టు ఎప్పుడు ఫస్ట్ శాస్త్రులు పరిశైలు గుంపు కలిసి అందులో ఒకడు ఫెయిల్ అయితే అందరికి ఒకడు సద్దులతో కలిసి మళ్ళీ ఎప్పుడు మన జీ మన ప్రభు జీవితంలో వీళ్ళు వచ్చేతన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి శాస్త్రులు పరిశైలు ఒక గుంపు వాళ్ళే పెద్దలు లేకపోతే పరిసేలు సర్దుకాయలు అదొక రెండు గుంపులు వాళ్ళ వాళ్ళకి యాక్చువల్గా వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మట్టు వాళ్ళ ఒక గుంపులాగా అయిపోతారు అన్నట్టు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఈ గుంపు వెనకాల దేవుడు ఉన్నాడా ఇంకొకరు ఉన్నారా కొంచెం కష్టం చెప్పడం అంటే మిమ్మల్ని నేను ప్రిపేర్ చేయడానికి వరకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా డైరెక్ట్ గా చెప్పేస్తే ఏమవుతుందో మీకు తెలుసు డైరెక్ట్ కూడా చెప్తే కష్టం కదా కాబట్టి ఇవి వినే వాళ్ళకి అర్థం కావాలంటే అవి సిస్టమేటిక్ చెప్పాలా ఈ డెబ్బై మంది అందుకే ఎంతమంది మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసినట్లో నాకు తెలియదు కానీ ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఇసలా దేశంలో బ్యాన్ చేశారు మీకు తెలుసా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే తెలుసు చాలా పాపులర్ సినిమా అది ఎన్ని భాషలలో తీసారు ఆ భాష తెలుగులో కూడా ఉంది పాతది చాలా పాత మూవీనే కానీ చాలా పాపులర్ మూవీ యేసు మరణము ఆ మూవీలో చూపించినంతగా ఇంకా ఏ సినిమాలో చూపించలేదు అంతగా డీటెయిల్డ్గా అంత వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తారు ఆయన శ్రమని తక్కిన సినిమాలలో లాస్ట్ సినిమా ఎండింగ్ టైంలో ఆయన శ్రమ పడి చూస్తాం కానీ కరుణామాడు సినిమాలు అంతగా చూపించలేదు నేను చూసిన కరుణామాడు సినిమా చిన్నప్పుడు కానీ ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఆయన పట్టబడిన సమయం మొదలుకొని చనిపోయేంత వరకు తండ్రి నా ఆత్మను నీకు అన్న మాట వరకు దాని తర్వాత భూకంపం కలగడము అలా కొన్ని కొన్ని గ్రాఫిక్స్ కూడా పిచ్చి పిచ్చి చూపించారు సరే అదే ఎంత మన గురించి తెలియదు తండ్రిని కన్నీరు అక్కడి నుంచి పడడం చూపిస్తారు పై నుంచి అక్కడ నుంచి కింద పడుతుంది బొట్టు వచ్చి కింద పడుతుంది అంటే నువ్వు చూసినావు క్లిప్స్లో అంతే అదే కరెక్టే అంత చూపిస్తారు అట్లా ఆ మూవీ ఎందుకు బ్యాన్ చేశాను అంటే ఈ యాచకులు యాజకులు ఆ డెబ్బై మంది ఉంటారు కదా సన్హెద్రిని ఆ గుంపుని ఆ సభను ఆ సన్హెద్రిను మన ప్రభువుని పరిశ్ ప్రశ్నిస్తప్పుడు అతన్ని శిక్షిస్తప్పుడు వాళ్ళ వెనకల సైతాన్ని తిరుగుతూ ఉంటాడు కొమ్ములేసుకొని తిరుగుతూ ఉంటాడు అంటే వాళ్ళ వెనకల ఎవడనోడు అనేది అక్కడ మెల్గిప్సన్ ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ అంటే అది ఆ యాజకులకి వ్యతిరేకం కదా ఇస్రాయల్ దేశంలో ఉన్న యాజకులకు వ్యతిరేకమైనట్టే కదా నువ్వు మమ్మల్ని సాధానంతో పోలుస్తావా అని ఇప్పుడు అర్థమవుతుంది మీకు కాబట్టి అందుకు బ్యాన్ చేసిరా సినిమాలు అంతే మళ్ళీ బ్యాన్ చేసిరా దేశంలో ఎందుకంటే యాజకులకి వ్యతిరేకం కదా కానీ ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి అసలు ఏ యాజకుల గురించి మాట్లాడుతుంది వాళ్ళ గురించి మాట్లాడుతుంది అది భూమి ప్రపంచమంతటా యాజకులకు వ్యతిరేకం కదా అది ఆ రీతిగా ఆదిత్యగా క్రైస్తులు ఎవరన్నా దాన్ని బ్యాన్ చేసిండ్రా ఎవరు బ్యాన్ చేయడు పాస్టర్స్ బ్యాన్ చేసిండ్రా ఎవరు బ్యాన్ చేయరు ఎందుకంటే పాస్టర్స్ కూడా యాజప్పలే కదా మాకు వర్తించద్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఈ ప్రవచనాలు ఎవరికి సంబంధించినవి అప్పుడేదో నెరవేరేదని కాదు అవి తిరిగి నెరవేరుతాయి అని చెప్పడానికి వరకు మన కాలంలో ఖచ్చితంగా ఇవన్నీ తిరిగి నెరవేరుతాయి అని కొరకు ప్రభుత్వం మాట్లాడుతున్నారు మనకి ఇక్కడ తర్వాత చూడండి ఫార్టీ సన్ హెద్రిన్ అనే పదము ఫస్ట్ సన్ ఎస్యూ అని స్టార్ట్ అవుతుంది ఆ పదం కాబట్టి సన్ లేక సూన్ ఫార్టీ ఎయిట్ సన్ లేక సూన్ ఏ ప్రైమరీ ప్రపోజిషన్ డినోటింగ్ యూనియన్ అంటే ఇవి కలిసి ఉంటాయి ఈ గుంపులు కలిసి ఉంటాయి పరిసైలు సర్దుకాయలు శాస్త్రులు పరిసేలు కలిసి ఉంటాయి కానీ కలవలేరు ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం విషయాలలో వాళ్ళకి కొన్ని విభిన్నాలు ఉంటాయి వీడిని నమ్మేది వేరే వాళ్ళ నమ్మేది వేరే ఒకడు పునరుద్ధరణం ఉందని నమ్మితే ఒకడు పునరుద్ధరం లేదని నమ్ముతాడు వాళ్ళకి పడదు అంటే థియాలజికల్ డిఫరెన్స్ అంటాం ఇంగ్లీష్ లో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో విరుద్ధులే కానీ ఒక విషయానికి వస్తే ఇద్దరు దోస్తులే ఏ స్లోకు దోస్తులు కానీ ధర్మశాస్త్రానికి తగినట్లు విరుద్ధులు అంటే ఎనిమి ఎనిమీ బికమ్స్ ఫ్రెండ్ అంటారు ఇద్దరు శత్రువులు వేరేవాని దృష్టిలో స్నేహితులు ఇప్పుడు మీరు ఇద్దరు శత్రువులు నాకు మీరు విరోధం అనుకోండి మీరిద్దరు దోస్తులు అయిపోతారు నా యువంగానే అర్థమైందా లాజిక్ అట్లా తయారైతున్నాయి అక్కడ కూడా ఏ స్వాబు పట్టించే టైం గట్టనే తయారైనారు స్టెఫన్ టైంలో గట్టనే తయారైనారు వాళ్ళు ప్రతి దశలో అక్కడనే తయారవుతుంటారు సర్దుకాయలు పరిసైలు శాస్త్రులు పరిసైలు వాళ్ళకు వాళ్ళకు తర్కం బోధలో తర్కం వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఒక కామన్ కాజ్ వస్తే కామన్ కేసు వస్తే అందరు యునైట్ అయిపోతారు అంటే మనం అందరం ఒకటే చూపించుకోవడానికి కొరికే అవును తెలుసు అదే ఆత్మ కదా అదే ఆత్మ ఎప్పటికైనా నడుస్తా ఉంటుంది మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఆత్మ కదా వాళ్ళ వెనుక ఉన్నది లేక వాళ్ళలో ఉన్నది కాబట్టి కష్టమే ఇవి మనం చెప్పడం కాబట్టి ప్రేమతో కొంత జాగ్రత్తగా వీటిని మనం చెప్పాలా లేకపోతే ఈ మార్క్ మార్క్ శవార్త పదమూడు తొమ్మిది చాలా త్వరగా నెరవేరుతుంది మన లైఫ్ లోనే మనమే పటవార్థం కదా ఇది యాక్చువల్ గా వాళ్ళకు సంబంధించింది ఎవరికి గొప్ప జనకు కానీ మనము చెప్పే బోధ జాగ్రత్తగా చెప్పకపోతే పరిశైలి సర్దుకాయలు మనల్ని వాటరు అని చెప్తున్నది మనం సభల కొరకు సభల సమాజ మందినంలో దెబ్బలు మనం లేక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి మనం నువ్వు సేవ చేసుకుంటున్నట్టవా టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకుంటున్నట్టవా ఈరోజు జరుగుతుంది అదే కదా చర్చిలలో జరుగుతుంది ఇదే ప్రపంచం అంత కోర్టుల తిరుగుతున్నారు లాయర్లకి కానుకలు చర్చిలో వచ్చే కానుకలు అన్ని లాయర్ ఫీజులు కట్టేస్తున్నారు లక్ష లక్షలు ఆ లాయర్లు కూడా ఎంత తెలివి నాకు తెలిసిన చర్చల పేరే నేను మీకు చెప్పాను చాలా చర్చలు ఉన్నాయి ఈ ఏరియాలో కూడా ఉన్నాయి ఆ చర్చలు సంవత్సరానికి లక్షల లక్షలు ఫీజులు పోతున్నాయి లాయర్లకి చర్చిలకి కేసెస్ మీద ఆ లాయర్లు కూడా ఎంత తెలివి కలవాలంటే పార్టీ లాయర్ వీడు దోస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసుని ఇంటర్నే పోలిస్తా అంటే మనకి లైఫ్ లాంగ్ సంవత్సరాల సంవత్సరాలు ఫీజులు వస్తా ఉంటాయి కదా దాన్ని తష్పా చేసేస్తే ఫీస్ కట్ అయిపోతుంది కదా అర్థమవుతుందా కాబట్టి దేవుని దేవురీతిగా చెప్పాలంటే అది దేవుని యొక్క సన్నిధిలోకి పోవలసిన కానుకలు దేవుని దగ్గర పోతలేవు దేవుని పనికి వాడబడతలేవు అవి అన్నిళ్ళు దాన్ని పోతున్నారు దానికి కారణం ఎవరు అంతే కదా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు తెలిసి తెలియక వాడి చేతిలో చిక్కబడుతున్నారు అన్న విషయం అదే నేను ఇప్పుడు మీకు త్వరగా చూపిస్తున్నాను కొన్ని విషయాలు చూడండి మన ప్రభువే ఇది నిర్వర్తిస్తు కావాలని అప్పగిస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం సన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఈరోజు ఇది నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను ప్రపంచంలో క్రైస్తవ సంఘాలన్నీ ఒక గుంపుగా జమ అయిపోయినాయి అవి ఒక సంస్థగా ఏర్పరచుకున్నాయి అది మీకు ఎప్పుడన్నా నేను చెప్పింటే మీకు గుర్తు ప్రపంచంలో దానికి అధిపతి ఒక జాన్ హేగి పేరుని సాధారణంగా తీసుకొని కానీ ఈరోజు తీసుకోక తప్పదు జాన్ హేగి పాస్టర్ మీకు టీవీలలో కూడా వస్తుంటాడు ఆ క్రిస్టియన్ ఛానల్స్ వస్తాయి కదా టీవీ ఛానల్స్ ఆ టీవీ ఛానల్స్ లో ఆయన వాక్యాలను నేను ఒకసారి ఎప్పుడు ఇంట్లో పోతే లావుకుంటాడు మనిషి చాలా లావుగా ఉంటాడు పెద్దగా ఇంత పెద్దగా ఆయన మొహం జాన్ హేగి ఆయన చాలా గంభీరంగా అంటే గంభీరంగా అంటే మంచి వాయిస్ తోని వాక్యాలు చెప్తా ఎటువంటి వాడు ఆయనకు ఆకర్షింపబడతారు అట్లా చెప్తాడు వాక్యం అయితే ఒక సంస్థ ఆరంభించింది దాని పేరు ఏంటంటే క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయల్ దాని పేరు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయల్ ఇజ్రాయేల్ కొరకు క్రైస్తవులు ఐక్య సమాజంగా ఏర్పరచుకున్న వాళ్ళు కొరకు క్రైస్తవులు ఐక్యంగా కలిగిన వారు దా సంఘం పేరు దాని తెలుగులో ఎట్లా మనం తర్చమా చేస్తామో తెలియదు కానీ ఇంగ్లీష్లో మటుకు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ అది సంస్థ దాంట్లో నేను అప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు నేను చెప్పింది నాకు జ్ఞాపకం లేదు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి నేను చూపించిన ఈ విషయం మీ ఆయన దగ్గర హండ్రెడ్ ట్వంటీ పాస్టర్స్ వెరీ సీనియర్ పాపులర్ ప్రపంచం నుంచి వెరీ పాపులర్ పాస్టర్స్ ఆయన దగ్గర మెంబర్స్ ఆయన సంస్థ రన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది నేను ఎప్పుడు చూడలేదు మీటింగ్స్ కానీ ఆ మీటింగ్స్లో ఏం జరుగుతుందో నేను చెప్తాను నైట్ అంతా వాళ్ళు వర్షిప్ చేస్తూ పాటలు పాడుతుంటారు ఎట్లా అంటే యూత్ల యాజకులుంటారు కదా రబ్బాయి రబ్బాయిలు అటారు వాళ్ళందరు వస్తారు ఒక దిక్కు వాళ్ళందరు కూర్చుంటారు ఒక దిక్కు క్రైస్తవులు కూర్చుంటారు అసలు వాళ్ళకి పడదు మీకు తెలుసు మొదటి నుంచి కూడా పడదు క్రైస్తవులకి యూదులకు పడదు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ క్రైస్తవులు అందరూ కొరకు ప్రపంచం నుంచి అంతా సమకూర్చుకొని ఆ దేశానికి ఇస్తున్నారు అది బాధ్యత వీలది ఈ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ దాని షార్ట్ ఫామ్ ఏంటంటే కూఫీ నేను నెక్స్ట్ టైం మీకు ఫుల్ ఫామ్ చెప్పాను కూఫీ చెప్తా ఎందుకంటే అది తగులుతూ ఉంటుంది ఈ వాక్యాలు ఆరవ బుర్రలో రెగ్యులర్గా వస్తూ కూఫీ గురించి అయితే నేను అనుకున్నాను అది కేవలము వెస్టర్న్ కంట్రీస్ లో అమెరికాలోనే ఉంది అనుకున్నా కానీ అది ఇక్కడ కూడా వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఆయన ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి టీవీలలో నాకు అప్పుడు అర్థమైంది ఈ ఆత్మ ఎట్లా విస్తరిస్తుంది ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేరాలంటే అవి విస్తరించాలి ఒక స్థలంలో పుట్టి ఇంకొక స్థలానికి విస్తరించి ప్రపంచం అంతా చుట్టుకోపోవాలి అది ప్ర ప్రవచనం అట్లా నెరవేరాలి కదా పాత నిబంధన కాలం ప్రవచనాలు ఒక దశలో ఒక దేశంలో ఒక పట్టణంలో ఒక గ్రామంలో నెరవేరేట్టు చూస్తాం కానీ యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ప్రపంచం అంతా ఎందుకంటే ప్రపంచమంతట చెందిపోయినారు క్రైస్తవులు లేక ఇస్వల్ఫాయులు అంతరంగం వంద యూదులుగా మార్చబడ్డవాళ్ళు క్రైస్తవులే కాబట్టి ప్రపంచమంతటా నెరవేరాల ప్రవచనాలు ఇప్పుడు అందుకు అది నెరవేరాలంటే ఇవన్నీ సూచనలు మనం గమనించాలా అయితే వీళ్ళ బాధ్యత ఏంటంటే బైబిల్ లేని వాక్యాలు చూపిస్తారు ఏంది మొదటి వాక్యం ఏంటంటే విలా ఈ సంస్థ యొక్క అంశం లేక దాన్ని ఉద్దేశం ఉద్దేశం పర్పస్ ఇసేల్పల్లిని కాపాడేది ధర్మశాస్త్ర పూర్వకమైన బాధ్యత మనకు క్రైస్తవులకి ధర్మశాస్త్రపూర్వకమైన బాధ్యత ఏంది అంటే ఇస్రేల్పల్లిని కాపాడడం మీకు అర్థమవుతుంది అని చెప్పేది కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళు పరిశుద్ధ ప్రజలు కాబట్టి మనం వాళ్ళని కాపాడడము బైబుల్ ప్రకారంగా కరెక్ట్ అని వాళ్ళు బోధిస్తున్నారు ఈరోజు ఈరోజు కాదు పదిహేను సంవత్సరాల నుంచి నేను విన్నాను వాళ్ళ బోధ నాకు గ్యాప్ కొనకాడికి టూ థౌజండ్ సిక్స్ నుంచి వింటున్న వాళ్ళ గురించి కానీ అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటాయి నేను విడిచిపెట్టినా కానీ మాతో వాటి వాటితో మాకు ఏ సంబంధం లేదు వాటితో ఎటువంటి సాహసం నాకు లేదు అనేసి నేను చెప్పిన కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఎందుకు తగులుతాయి అంటే ఈ ప్రవేశం నెరవేరే టైంకి ఇది ఇట్లా స్ప్రెడ్ అయింది గమనించి నువ్వు అని ప్రభు నాకు చూపిస్తున్నాడు నాకనే కాదు నీకు కూడా చూపిస్తాడు ఈ రోజు మీకు చూపిస్తుండు ఇక మీద మీరు ఇంకా బాగా చూస్తారు దాన్ని తర్వాత మీరు అనేకలా ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఎందుకంటే ఒక చిన్న గుంపు వాళ్ళకి ఇవన్నీ అర్థం కావాలా బైబుల్ కాలేజెస్ ఇవి ధ్యానించారు కదా ప్రాఫిటిక్ కాన్ఫరెన్సెస్ వల్ల కూడా ఇవి ధ్యానించారు ఎందుకు ధ్యానించారంటే వాళ్ళు వాళ్ళకి ఇవి అనుగ్రహించబడలేదు నీకెందుకు అనుగ్రహించబడింది నువ్వు ఈ సూచనని గమనించి గొప్ప జనాన్ని సిద్ధపరచడం కొరకు నీకు ఇవి కాబట్టి ఈ కూఫీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే జాన్ హేగి దానికి ప్రెసిడెంట్ దానికి ప్రపంచం నుంచి గొప్ప గొప్ప సేవకులందరూ దాంట్లో మెంబర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది అనుకో హైదరాబాద్ లో ఆ చర్చ్ పాస్టరు దాంట్లో మెంబర్ కాబట్టి ఈ చర్చ్ నుంచి అక్కడికి పోతే కానుకలు ప్రతి సంవత్సరం కోట్లు కోట్లు దానికి పోతే కాబట్టి వన్ నైట్ వాళ్ళు అదే పెట్టుకుంటారు వన్ నైట్ విత్ ఇజ్రాయల్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తారు ఇస్రాయల్ దేశపు యాజకులుంటారు కదా ఇప్పుడు యూధ మత యాజకులు వాళ్ళందరూ వస్తారు అక్కడికి చాలా మంది గొప్ప గొప్ప మినిస్టర్స్ పాలిటీషియన్స్ బిజినెస్ మెన్ వస్తారు అక్కడికి వచ్చి ఆ పెద్ద హాల్లో పెద్ద గ్రౌండ్స్ లో ఇక్కడ వాళ్ళందరూ కూర్చుంటారు ఇక్కడ క్రైస్తవులు కూర్చుంటారు ఇంక నేను గమనించిన ఒకసారి వీళ్ళ ప్రోగ్రాం ఇసాల్పల్లి ఎంతగా పొగుడుతూ ఉంటాడో ఇస్రాయల్ దేశాన్ని ఎంతగా పొగుడుతూ ఉంటాడో క్రైస్తవులు జాన్ హేగి అప్పుడు నాకు అర్థమైంది ఇస్రాయల్ దేశము ఒక విగ్రహంగా తయారు చేసుకుంది క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా ఈరోజు వాళ్ళు పరిశుద్ధ జనంగా పరిశుద్ధ జనంగా వాళ్ళు కాదు కదా బైబిల్ చెప్తుందే పరిశుద్ధ జనం నువ్వని చెప్తుందే బైబిల్ జ్యేష్ఠ హక్కు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని తృఢీకరించారు నేను నేను నాగరెడ్డి గూడంలోనే ఎక్కడ నేను వాక్యం చెప్పిన ఇస్రాల్పల్లి దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు వెలగలేకపోయినారు అందుకు ఏసులో ఈ లోకానికి వెలుగులాగా రావాల్సి వచ్చింది ఆ ఆ వెలుగు ఇప్పుడు మనము మనము ఈ లోకానికి వెలుగులాగున్నాం కానీ వాళ్ళ రబాయిల్ ఈ రోజు కూడా వాళ్ళ యాజప్లు ఈ రోజు కూడా ఇస్రాయల్ మనము అని అనిలకు వెలుగులాగా ఉండడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఈశాఖ గ్రంథంలో ఉన్న వాక్యం చూపిస్తారు ఈ రోజుకు కూడా అంటే వాళ్ళు ఇంకా ఆదిత్యగానే మోసాలున్నారు ఆ వాక్యం అర్థని కానీ వాళ్ళే వెలుగు అనుకుంటున్నారు అసలు నువ్వు వెలుగు నువ్వు కదా అప్పుడు ఏమవుతుంది వాడు వెలుగన్నప్పుడు నువ్వేమవుతున్నావు నువ్వు వెలుగు కానప్పుడు నువ్వు మంచం కింద పెట్టుకునే వెలుగువే కొంచెం కింద కథ మనం చూస్తాం కదా వెలుగునప్పుడు మంచం కింద పెట్టుకోని అంటారు దీపస్తంభం మీద పెడతాం కాబట్టి క్రైస్తవులు ఈ లోకానికి వెలుగు ఎందుకంటే వాళ్ళు వెలగలేదు ఒక్క కేసు చూపించండి పాత నిబంధన కాలంలో ఇసాల్పాలు ఒక్కనైనా ప్రవచంతో నడిపించింది రా అనిలన్ యోనా చూస్తాం యోనా తర్వాత హబకొక నివే పట్టణానికి రెండుసార్లు ప్రవచనం ఉంటది నా హోము వద సంవత్సరాల తర్వాత యోన ప్రవచనము యోనకు బయల్పరి యోనకి చెప్పబడ్డ ప్రవచనం అది యోన ప్రార్థన వలన శిక్ష ఆగిపోయేది నినివే పట్నం మీద దాని తర్వాత నాహోము కాలంలో అది అమలు పరచబడ్డే హండ్రెడ్ ఇయర్స్ దేవుడు ఓపిక పట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ప్రపంచం ఒక ప్రశ్న ఇస్తారు వేరే నాన్ క్రిస్టియన్స్ ఏం తెలుసా మీ దేవుడు ప్రేమ గల దేవుడు జాలిగల దేవుడు దయగల దేవుడు అని మీరు చెప్తారు కదా వాళ్ళు ఎందుకు కఠినంగా చంపించండు పాత నిబంధన కాలంలో అమాలయకులను ఎందుకు కఠినంగా చంపించిండు పిల్లల్ని కూడా కనికరం చూపించదు నిర్దాశయంగా చంపమని చెప్పిండు ఎందుకు చెప్పిండు అని అడుతారు ప్రశ్నలు అంటే మీ దేవుడు కూడా కఠినుడు అని చెప్తారు వాళ్ళు ఈ ప్రశ్న ఇస్తారు నీకు నువ్వు అప్పుడు ఏం చెప్తావు అంటే దేవుడు ఏ రీతిగా నినివే పట్టడానికి హండ్రెడ్ ఇయర్స్ టైం ఇచ్చిండు నీకు అవకాశం ఇచ్చినాక నువ్వు వాడుకోకపోతే నీ శిక్ష రాక తప్పదు కదా దాన్ని నువ్వు ఎట్లా వాళ్ళకి చెప్తావు మన ప్రభులు నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు నీ హృదయంలో ఆయనకు అవసరం లేదు నీ ప్రొటెక్షన్ నువ్వు ప్రొటెక్ట్ చేయడం లేదు దేవుణ్ణి ఆయన ఆయనకు తెలిసి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో కానీ నీ విశ్వాసం పోగొట్టుకుంటున్నా అక్కడ వాళ్ళ అప్రెసిటేషన్ నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలంటే దానికి కరెక్ట్ జవాబు ఇవ్వాల ను అమాయకులకి ఎందుకు అంత కఠినంగా శిక్షించాడు దేవుడు ఎవరి టైంలా సౌలు సౌలు కాలపులా చాలా కఠినంగా చంపిస్తాడు కానీ ఆ అదగ్గు కదా రాజు అమాలయకుల రాజు అదగ్గు వాణ్ణి చంపకుండా తీసుకొని వస్తాడు సౌలు రాజు బందీ చేసుకుని వస్తాడు చూపించుకోవడానికి చూడు నేను వాడిని బంధించుకోవచ్చు గొప్పతనం చూపించుకోవడానికి కోరు దాని తర్వాత మంచి మంచి గొర్రెలు ఎందుకు తీసుకొచ్చింటే చాలా సంవత్సరాల క్రితం చూపించిన వాక్యము అవి చాలా బలిష్టమైన గొర్రెలు దాని విత్తనము ఎక్కడ లేదు అమలేఖర విత్తనం గొర్రెల విత్తనం మంచి జాతి విత్తనాలు ఆ ఆ మంచి జాతి గొర్రెలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకున్న శారీరకమైన గుణం వచ్చింది సౌలులో అప్పుడే దయ్యం తెలియదు దాని తర్వాత మీకు తెలుసు సమయలు అగ్గగురాజుని చంపడం అవన్నీ మనం చూస్తాం కదా అగ్గగురాజు కాబట్టి ఆయన ఎందుకు ఓర్పుబట్టిండంటే హండ్రెడ్ ఇయర్స్ ఓపిక పట్టిండు యోన నినివే పట్నం విషయంలో ఈ రోజు కూడా అంతే ఎందుకు అంత ఓపిక పట్టిండంటే హండ్రెడ్ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి నెరవేరుతుంది ఈ కథ మళ్ళీ టూ ఇయర్స్ నుంచి ఆయన ఓపిక పట్టిండంటే మళ్ళీ చెప్పాలా మన మనుషులకి నీకు కోపం వస్తే నువ్వు అంత ఓపిక పడతావా నీ సొంత పిల్లలు ఆ రీతిగా చెడిపోతుంటే నువ్వు ఓపిక పడతావా ఎంతకాలం ఊపితావు చెప్తావు ఎంతకాలం ఓపిక కొట్టాలపై ఆయన చెప్తామా లేదా మళ్ళీ ఆయన కూడా అంతే ఆయన ఇంకా దీర్ఘంగా ఓపిక పట్టండి ఇంకా దీర్ఘ శాంతం కలిగిన వాడు ఆయన గుణగణం మనం చెప్తున్నాం ఆయన తీర్పుని ఎందుకు ఇంత డిలే ఆరు ఆరు బుర్రల ఓపిక పట్టాలి నా కదా నువ్వు కొంచెంసేపు పక్కకు జరిగి మోసే నేను వీళ్ళందరినీ తీసుకొస్తా కదా మరి ఆయన తలుచుకుంటే చేయలేడా తప్పకుండా చేస్తాడు అంటే మోసే టెస్ట్ చేయడానికి గురించి చేసినాడు అక్కడ తీసుకొచ్చి నీ సాక్ష్యాలు జరగొడతావా అన్నట్టు చెప్తాడు అంతే కదా మోసే విశ్వాసాన్ని పరీక్షించండు అక్కడ దేవుడు ఆ రీతి చెప్పాలంటే మోసా నా విత్తనమే నా పిల్లలే భవిష్యత్తులో ఉంటారనేసి అనుకోవచ్చు కదా కానీ అట్లాంటి కాదు మోసే త్యాగపూరితమైన జీవితం త్యాగం చేసుకునేవాడు ఎక్కడ కూడా మనం చూడము మోసే పిల్లల గురించి కదా చూస్తాము ఎక్కడన్నా సేవలో తన భార్య గురించి కూడా చూడము తన పిల్లల గురించి కూడా చూడము సేవలో అది మనము చెప్పగలమ్మా ఈరోజు పాసాలే చెప్పగలమా నేను నిన్న బ్రదర్ దినకరన్ ఒకరోజు ప్రవచిస్తుంటే ఎక్కడ అంటే బెనిహీన్ బ్రదర్ దినకరన్ కూర్చున్నారు బ్రదర్ దినకరన్ పక్కన పాల్ దినకరన్ కూర్చున్నారు అయితే బ్రదర్ దినకరన్ ప్రవచిస్తుండేమంటే గాడ్ టోల్డ్ మీ నీ తర్వాత నీ కుమారుడు జాష్వానే ఈ సేవను కొనసాగిస్తాడు అని బెనిహీన్కి చెప్తున్నాడు అంటే బెనిహీన్ సంస్థ ఉంది పెద్ద సంస్థ నీ తర్వాత నీ కుమారుడినే దేవుడు ఏర్పరచుకుండు ఈ సంస్థ కోరిక అని తర్వాత ఇవే అన్ని కథలు ఎక్కడైనా ఇదే స్టోరీ ఉంటుంది బ్రదర్ దినకరణ్ తర్వాత తన కుమారుడు పాల్ దినకరన్ పాల్ దినకరణ తర్వాత తమ తన మనముడే ఎక్కడైనా అంతే కదా ఎక్కడైనా అంతే అది రాజకీయమే గానీ బిజినెస్ ఏ గానీ వారసత్వపు విధానాలు ఇవన్నీ అట్లా ఏర్పరచుకుంటారు దేవుడు ఒకటి చూపియండి కేసు బైబిల్లో అహరోలు తర్వాత తన కుమారులు ఏం జరిగింది దాని తర్వాత ఏలి తన తర్వాత తన కుమారులు ఏం జరిగింది సమయలు సమయలు తర్వాత తన కుమారులు ఏం జరిగింది చేయలేకపోయినారు అంటే దేవుని దృష్టిలో శారీరకమైనది పాత నిబంధన కాలంలో కూడా లేదు అంటే రక్త సంబంధము గోత్రము అనేది అక్కడ కూడా లేదు ఆయన అక్కడ కూడా ఏం చేస్తుండే నువ్వు ఏ గోత్రంలో పుట్టిన గానీ నీ హృదయాంతరంగం నుంచి రావాలా ఆయన కొరకు సమర్పణ నీ పూర్ణ హృదయంతో అందుకే చెప్తారు కదా నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో దేవుడైన యహోవాను నీ దేవుడైన యహోవాను నీ దేవుడైన ప్రభువును సేవింపవలను ప్రేమింప వలను అన్న విషయాలు రెండో వాక్యాలు చేస్తాం మనం కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా ఈసారి నుంచి ఒక చిన్న గుంపును ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకు ధ్యానిస్తున్నాం ఫార్టీ ఎయిట్ సిక్స్టీ టూలో ఏముందంటే ఐ యూనియన్ బై అసోసియేషన్ కంపానియన్షిప్ ప్రాసెస్ రిజెంబ్లెన్స్ పొజెషన్ ఇన్స్ట్రుమెంటాలిటీ అడిషన్ డిసైడ్స్ విత్ ఇన్ కంపోజిషన్ ఇట్ హ్యాస్ సిమిలర్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ కంప్లీట్నెస్ అంటే ఆ డెబ్బై మంది అంటున్నాం కదా సన్హరీ అంటే డెబ్బై మంది అధిపతులు ఉంటారు అంటే లేక యాజకులు సీనియర్ యాజకులే సన్హెద్రీన్లు ఉంటారు అంటే అదొక కౌన్సిల్ వాళ్ళు తీర్మానించుకుంటారు ఏ సో అదే చూస్తాం మనము స్టెఫన్ విషయాలు కూడా వాళ్ళు తీర్మానించుకుంటారు వీడు మరణానికి పాత్రుడు వాళ్ళు తీర్మానిస్తే అప్పుడు రాళ్లతో కొడతారు మనుషులు అంతవరకు మనుషులు రాళ్ళు పట్టుకొని ఉంటారు అంతే ఇసరేయర్ సన్హెద్రిన్ యొక్క రోల్ అది అది ఇక్కడ చూపిస్తుంటే ప్రభు మార్కువార్త పదమూడు తొమ్మిదిలో అది ఇప్పుడు నెరవేరబోతుంది మన కాలంలో అంటే ఈ సన్ తిరిగి వస్తాయి ఈ విషయం మీరు జాగ్రత్తగా అర్థం చే సన్హద్రీలు తిరిగి వస్తాయి ఎందుకంటే ముస్లింస్ కి షారి అని ఉంది అదొక సభ షారి అనేది ఒక సభ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు ఇది ఇక్కడ కూడా రావాల్సి వస్తుంది లేకపోతే సభల యొక్కకి మీరు ఈడ్చబడి కొట్టబడతారని ఎందుకు చెప్తారు ప్రభు సమాజ మందిరం అంటే చర్చ్ కదా చర్చ్ లో మీరు కుట్టబడతారు ఎందుకు రాసేది ఇక్కడ వాక్యం ఎందుకు చెప్పి నేను అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది కుట్టబడతానన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి లేక సమాజ మందిరం ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఏముందంటే ఫార్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ లో అండ్ అసెంబ్లీ అసెంబ్లీ అందరు కలుసుకొని ఉండేది ద మీటింగ్ ఆర్ ద ప్లేస్ బై అనాలజీ ఏ క్రిస్టియన్ చర్చ్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది జేమ్స్టాంగ్ నంబర్స్ 48-63 సిక్స్టీ త్రీ లో ఏముందంటే సినగా అంటే క్రిస్టియన్ చర్చ్ ఉంది కాబట్టి ఇంకా మనకు డౌట్ లేదు ఇది చర్చలనే నెరవేరుతుంది ఇది తన్నులు తినడం అనేది చర్చలు స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ కాంగ్రిగేషన్ సినిదర్వాత కొట్టబడతారు బీటెన్ లెవెన్ నైన్టీ ఫోర్ డెర్ ఓ హెబ్రి భాషలో అది లేక గ్రీక్ భాషలో ప్రైమరీ విత్ ప్రైమీ వర్బ్ ప్రాపర్లీ టు ఫ్లే ఫ్లే అంటే కొరడా ఉంటుంది కదా విప్పింగ్ అంటారు దాన్ని కొరడా కొరడాతో కొట్టడం బై ఇంప్లికేషన్ టు స్కౌర్జ్ అంటే కొరడాతో కొడితే చర్మ మూడొస్తుంది దాన్ని స్కౌర్జ్ అంటారు కొట్టడం దాన్ని దాని బై అనాలిజీ టు త్రాష్ త్రాష్ అంటే గుదరం తర్వాత బీట్ కొట్టడం దాని తర్వాత స్మైట్ స్మైట్ అంటే కాట్ వేయడం కదా మొత్తం మీకు ఇంతగా ఈ రీతిగా గొప్ప జన మంది శ్రమల అవుతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు సమాజ మందిరంలో మీరు కొట్టబడతారు అన్నప్పుడు ఆ ఏ రీతిగా నంబర్స్ తప్ప లేకపోతే మనకు అర్థమే కాదు ఏ రీతి కొట్టబడతారు కోరణాలతో కొట్టబడతారు దాని తర్వాత విప్పింగ్ చేయబడతారు అంటే మీ చర్మం నూడొచ్చేటట్లు దాని తర్వాత గుద్దుతారు వాళ్ళని మిమ్మల్ని బాగా మన ప్రభుని గుద్ది దాని తర్వాత కాటు వేస్తారు అవి మన ప్రభుని కొట్టినప్పుడు ఆ కోడాలకి ముళ్ళు ముళ్ళు మేకలు కొట్టితే ఇట్లా గుంజితే చర్మ మూడొచ్చేయండి పౌడి పొడిగా అట్లా అంత కఠినంగా అంత కఠినట్టు రోమియోలు రో రోమిలు గ్రీస్ నుంచి వస్తారు గ్రీసులే కటిన్లు అంటే వాళ్ళకంటే కఠినలు అంటే బబులోను నుంచి బబ్బులోనే చాలా కఠినలు బబులోను తర్వాత అశురు రాజులు మరి కటినులు వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు గ్రీస్ వాళ్ళని ఓడగడతారు గ్రీస్ దేశస్తులు అలెగ్జాండర్ టైంలో మరి కఠినలు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మరి మరి కఠినలు కాబట్టి రోమా సామ్రాజ్యము చాలా కఠినమైన సామ్రాజ్యం చరిత్రలో మన ప్రభువు పుట్టిన టైంకు ఉన్నారు వాళ్ళు అంత కఠినందుకు ఆయన మరణము అంత కఠినమైన మరణం ఆయన రుచి వచ్చింది ఎవరు చూడని చరిత్రలో ఇక మీద మరణం లేదు బ్యాన్ చేసేరు ఇప్పుడు ప్రపంచంలో లేదు ఒక ఇస్లామిక్ దేశాలలో ఉంది ఇప్పటికి కూడా అటువంటి మరణం కానీ ప్రపంచం అంతా దాన్ని బ్యాన్ చేసేరు ఎందుకంటే అది చరిత్ర అక్కడికి ఎండవుతుంది అంటే కఠినమైన మరణం అనేది ఆయన తర్వాత అటువంటి మరణం ఉండదు ఒక రెండు వాక్యాలే మీరు చూపించేసి ఈరోజు నేను ముగిస్తాను వాక్యము ఆరవ బోరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించబోతుండగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చ ప్రకటన తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో దీనికి సంబంధించిన విషయాలు మనం ఉంటాయి ప్రకటన గ్రంథము దానికి ముందు తెలుపు ఆరవ దూతకు సంబంధించి అక్కడ కాదు ఇక్కడ ఇటు ఈ పైన మీది ఇంకా కరెక్ట్ సో పన్నెండో వర్షంలో చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయము పన్నెండవ వర్షంలో మొదటి శ్రమ గతించను కాబట్టి పోయిన వారం వరకు మనం చూసుకున్నాం ఐదవ బోరకు సంబంధించింది శ్రమ అది మొదటి శ్రమ మొదటి శ్రమ అంటే ఐదవ బోరతో అది ముగించిపోతుంది గతించను అన్నాడు కాబట్టి అండ్ బిహోర్ దేర్ కమ్స్ టూ వూ వోర్ హియర్ ఆఫ్టర్ తర్వాత ఇదిగో మరియు రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును అంటే ఐదవ బూర ముగించినాక ఇంకా రెండు శ్రమలు దాని తర్వాత రాబోతున్నాయి కాబట్టి ఆరవ బూర అంటే రెండవ శ్రమ ఏడవ బూరతో మూడవ శ్రమ ముగిస్తుంది కాబట్టి ఓ అంటే శ్రమ నటు తెలుగు ఉందా తెలుగులో శ్రమను ఉంది కదా మొదటి శ్రమ గతించిన ఉంది కదా రెండవ శ్రమలు కాబట్టి మొదటి శ్రమ గర్తించింది ఏంది గతించింది సభల యొక్క ఈడ్చబడము కొట్టబడము అవన్నీ రెండవ శ్రమ చాలా కఠిన అయింది ఎందుకంటే రెండవ శ్రమతో రెండవ శ్రమ ఆరంభమయ్యి అది ముగించే టైంకి ఏడవది సమాప్తం అయిపోద్ది ఏడవది అంటే సమాప్తం కాబట్టి ఆరవది చాలా కఠినంగా ఉంటుంది ధ్యానించడము ఇది ఎంతకాలం అవుతుందో నాకైతే తెలియదు మనం అనుకుంటేనే ఉంటే అది ఐదవ పూరనే ఎంత పదహారు గంటల పదహారు పదిహేడేమో ఇది చాలా ఉంది వాక్యం నేను చూస్తుంటే చాలా కష్టంగా ఉండేది ఇంత గనం డీటెయిల్డ్ గా ధ్యానించాలంటే ఖచ్చితంగా చాలా కాలం పడుతుందండి నాకు తెలిసింది ఎందుకంటే ఆయన ఆయన ప్రిపరేషన్ ఆ రీతిగానే ఉంటుంది కదా కాబట్టి ఎంత కాలం నాకు కూడా తెలియదు ఆ వాక్యాలు చదువుతుంటే చాలా కష్టతరంగా ఉంటాయి ఒక్కసారి చూడండి పదమూడవ వచనంలో ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఇప్పుడు ఎన్ని ఎత్తున్నారు చెప్పండి ఇక్కడ లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయో ఐదు నయ ఆరు నయ ఏడు నయ కాదు ఒక దూత ఆరవ దూత బూర వదులుతుంది కదా అంటే ఎన్ని ఉన్నాయి ఐదైనాయి ఆల్రెడీ ఆరవ దూత బూర ఊదుతుంది నలుగురు దూతలు అక్కడ ఆరవ దూతకి ఎవరు చెప్తున్నారు అది అది మరి అది మనం మర్చిపోతున్నాం మెయిన్ అది ఒక స్వరము ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆర ఆ నలుగురు దూతలు బంధింపబడినారు ఎక్కడ యూఫరటిస్ నది దగ్గర ఉంది కదా and the six angel sounded and i heard a voice from the four horns of the golden altar which is before god kaamati oka shabdamu oka swaramu ikani chestundi aa nalugu komula balipitam yokka -hmm. kundru uh nundi ha oka swaramu deepadi oka swaramu ah ee kristu maharaji yokka balipoyina nalugu dootalu odirakandi కాబట్టి ఆ నలుగురు దూతలు బంధింపబడినారు మనం వాటి గురించి మనం ధనించాలా కదా ఎందుకు బంధింపబడినది కూడా ధనించాలా కదా ఎంతకాలం నుంచి బంధింపబడినారు ఆ దూతలు మన దూతలు అంటే మీకు తెలవాలా కదా వాళ్ళు ఎందుకు మరి ఆ రోజే ఎందుకు అక్కడ చూడండి వాడిని విడిచిపెట్టమని స్వరం వినిపించడం చూస్తున్నాం కదా తర్వాత ఆ పదిహేన వర్షంలో అండ్ ద ఫోర్ ఏంజల్స్ వర్ లూజ్డ్ చూడండి ఆ నలుగురు దూతలకి ఒక పని అప్పగించబడింది కాబట్టి ఆ నలుగురు దూతలు ఏం పని చేయాలనేది అక్కడ చెప్పబడింది టైమింగ్ కూడా అక్కడ చూడండి అదే గంట అదే నెల అట్లుంది కదా ఇంగ్లీష్ అట్లా లేదు రివర్స్ లో ఉంది ఇంగ్లీష్లో గంట ఉంది తర్వాత దినం ఉంది దాని తర్వాత నెల ఉంది దాని తర్వాత సంవత్సరం ఉంది ఇంగ్లీష్ రివర్స్ అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది టైం అయిన దృష్టిలో టైం ఎట్లుంటుందో ముందు వెనుకలిగిపోతూ ఉంటుంది అది మనకి చూడకపోతే బ్లైండ్గా చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంగ్లీష్ బైబుల్లో చూస్తేనేమో అన్ అవర్ నుంచి ఇయర్కుంది తేగులో చూస్తే ఇయర్ నుంచి అవర్కుంది చెప్పండి ఇయర్ నుంచి అవర్కొస్తుందా అవర్ నుంచి ఇయర్కి వస్తుందా అవర్ నుంచి ఇయర్కి వస్తుంది కదా ఒక గంట దినం గడిచిపోతుంది పన్నెండు గంటలు దాడితే కొంత దినం స్టార్ట్ అవుతుంది అంతే కదా కానీ ఇక్కడ రివర్స్ ఉంది ఎందుకు తెలుగులో ఎందుకు దేవుడు అక్కడ రాపిచ్చాడు మనం అర్థం చేసుకోవడం కోరిక ఎందుకంటే పైన మళ్ళీ వాపసు వస్తున్నాయి అర్థం గతించిపోయిన అన్ని సంవత్సరాలు మళ్ళా వాపసు వస్తున్నాయి మనకి అదే దేవుడు ఆయన జ్ఞానం మనం ఎన్నిసార్లు చూసినాం తిరిగి తిరిగి రప్పిస్తున్నాడు వాటిని కానీ చివరికి వచ్చినప్పటికీ అది ప్రపంచం అంతటా భాగంగా గంభీరంగా ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు మనం చూపించింది అనేక పనియాలు కాబట్టి వీళ్ళు ఎందుకు బంధింపబడ్డారు ఎందుకు విడవబడ్డారు అక్కడ ఉంది అక్కడ ఆప్తన్ వాక్యము లాస్ట్కి పదిహేనవ వచనంలో చూడండి మనుషులలో మూడవ భాగం మొదటి రెండు గుంపులు మొదటి భాగము రెండవ గుంపు మొదటి భాగము తేళ్లు రెండవ భాగము సర్పములు మూడవ గుంపు ఇది మూడవ గుంపు చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇంకా చాలా క్లియర్ గానే చూపిస్తారు దేవుడు మనకి మనుషులలో మూడవ భాగం అంటే ఆ మొదటి రెండు గుంపులు తర్వాత మిగిలిన భాగం ఇది కాబట్టి మనుషులలో మూడవ భాగం అంటే ఇది గొప్ప జనమే హండ్రెడ్ కాబట్టి అది ఈ నలుగురు దూతలు ఎందుకు విడబారంటే మనుషులలో ఉన్న మూడవ భాగంని చంపడానికి కూడా ఉంది ఉందా సంహరించవలని కాబట్టి ఆరవ బూర అంతా మరణ కాండకు సంబంధించింది ప్రవచనం క్రైస్తవులు మతపరమైన క్రైస్తవులు మరణం రుచి చూడబోతున్నారు ఈ బూరతో ఎనీ ఏ కామెంట్రీస్ చూసినా మనం బైబిల్ కామెంట్రీస్ ఏ బైబుల్ పుస్తకాలు చూసినా నేను చాలా గతంలో ఇప్పుడు టైం లేదు అవకాశం కూడా లేదు కానీ గతంలో నేను చాలా బైబిల్ కామెంట్రీస్ చదివినాను ప్ర ప్రాణ గ్రంథం సంబంధించిన వ్యాఖ్యలు ఎన్నో చదివినా ఎన్ని రకరకాల పాస్టర్స్ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు ప్రాఫెట్స్ అంటే వాళ్ళ పుస్తకాలలో చదివినేను వాళ్ళ అన్నీ ఒక రీతిగా ఉంటాయి ఎట్లుంటాయి అంటే మొదటి బూర అయిపోయినాక రెండవ బూరది ఆరంభం బూ రెండవ బూరది అయిపోయినాక మూడవ సంబంధించిన విషయాలు మూడవ బూరకు సంబంధించిన విషయాలు అయిపోయినాక నాలుగో అట్లా ఒక బూర అయిపోయినాక ఇంకొక బూర స్టార్ట్ అవుతాను కానీ ప్రభువాన్ చూపించింది ఏంటంటే ఒక బూర నడుస్తూనే ఉంటుంటే దాని మీద నుంచి ఇంకొక బూరది స్టార్ట్ అవుతూ ఉంటుంది అది స్టార్ట్ అవుతుంటే ఇంకొక బూరది స్టార్ట్ అవుతూనే ఉంటుంది అట్లా ఒక బూర వేదిక నుంచి ఇంకొక బూర ఒక బూర నుంచి ఇంకొక బూర నడుస్తూనే ఉంటుంది అంటే ఇది సైకిల్ ఒక టైం సైకిల్ లాగా తిరుగుతూనే ఉంది అన్న విషయం ప్రభు చూపించాం ఎందుకంటే ఇవన్నీ పాత్ర కాలం నెరవేరినాయి మనం చూసినా ఈ వాక్యాన్ని తర్వాత మన ప్రభు కళలు నెరవేరినాయి శిష్యుల కళలు నెరవేరినాయి ఆరు నుంచి మొదలుకొని రెండు సంవత్సరాల్లో ఎంతో మంది చనిపోయినారు హతాక్షల ఎంతో మంది ప్రపంచంలో ఈ రోజు మరీ బాహాటంగా ప్రపంచం చనిపోస్తారు మనుషులు అంటే ఇది భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరబోతుందని చెప్తాయి కామెంట్రీస్ లేక ఒకటి అయిపోయింది ఇంకొకటి షార్ట్ అయిపోయి ఇంతకాలం అయింది టైంస్తో కూడా చూపిస్తారు వాళ్ళు కానీ ప్రభు మనం చూపించిన ఏంటంటే ఇవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి అంటే ఒకటి ఆరంభం అయిపోయి ముగించే టైంకి ఇంకొకటి షార్ట్ అవుతుంది అది కంటిన్యూ అవుతా మొదటి బూరకు సంబంధించిన అంశాలన్నీ కంటిన్యూ అవుతున్నాయి దానిమీద రెండో బూర ఆరంభమై అది కంటిన్యూ అవుతుంది దాని మీద మూడవది ఆరంభమై కంటిన్యూ అవుతుంది అట్ల అదే టైం అదే కదా సంవత్సరం నుంచి గంటకి గంట నుంచి సంవత్సరానికి గొడవ అంటే అదే విషయం ఇవి అన్ని బూరలు బూరలో జరుగుతున్నాయి అన్ని నడుస్తూనే ఉన్నాయి ఉదాహరణకి నేను మీకు చూపించిన సంసోను కాలంలో చూసినాం ఇది నాలుగు గుంపులు ఉన్నాయి అక్కడ మనం మినిసలో చూసినాం రాజుల గ్రంథంలో ఎన్నో చూస్తాం ఈ నాలుగు గుంపుల గురించి ఒకటి నేను ఇంకా చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను మటుకు ఇవన్నీ మనము వచ్చేవరం నుంచే ధీర్గా నిలబిస్తాం ఒక్కొక్క అంశం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసుకొని ట్వంటీ వన్ వాక్యాలు ఇవి ఒకసారి చదివి పదహారవ వచ్చరం నుంచి ఇరవై ఒకటో వచ్చరం వరకు మీకు తెలుసు గుర్రం గురించి మనం ధ్యానించం గుర్రం గురించి కానీ ఇక్కడ ఇంగ్లీష్ అట్లా లేదు అందుకే జాగ్రత్తగా ధ్యానించాల అక్కడ గుర్రముల గుర్రముల సైన్యం అని ఉంది కదా మనం అది మర్చిపోద్దు పదం గుర్రములు వేరే గుర్రపు రావుతులు వేరే రావుతులు అంటే నడిపించేవారు హార్స్ మెన్ అంటారు నాది హార్స్ మెన్ వేరే హార్సెస్ వేరే హార్సెస్ అంటే తేళ్లకు సంబంధించింది హార్స్మెన్ అంటే తేళ్ల మీద సవరి చేసే వాళ్ళు కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి చూసినప్పుడు సర్పంలకు సంబంధించినది విషయాలన్నీ సర్పంల గుణగణాలు సర్పంలో ఏం పనులు చేయబోతున్నారో అవన్నీ చాలా క్లియర్గా చెప్పబడినాయి మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి సిక్స్ ఒక టెన్ ఇయర్స్ క్రితం నాకు సరిగ్గా అర్థం కాలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే నాకు ఇది ఉంది ఎంట ఈ వాక్యం కానీ నాకు సరిగా అర్థం కాలేదు కానీ అది పరిపక్వం కాలంటే మనకు అంత టైం పడుతుంది అది దేవుడి విధానం అది ఎందుకు విధానం ఇవి ఇప్పుడు నెరవేరబోతున్నాయి కాబట్టి నీకు చూపిస్తున్నాడు దేవుడు నువ్వు చూసి వాటిని ఇతరులకు ప్రకటించడం కొరకు కాబట్టి ఇప్పుడు చదువు పదిహేడవ వచ్చినం మరియు నాకు కలిగిన దర్శనం ముందు ఇలాగ చూచి తిని మైమర్బలు అంటే బ్రెస్ప్లేట్స్ మైమరువు అంటే బ్రెస్ప్లేట్స్ ఇట్లా చెస్ట్ భాగంలో వాటిలో నుంచి అగ్ని ధూమ అంటే సల్ఫర్ అగ్ని ధూమ గంధకం జాసింత్ రెస్పిరేట్ ఆఫ్ బ్రిమ్స్టోన్ అవి మూడు వాళ్ళు వాళ్ళకున్న మూడు ఛాతి భాగం మూడు మైమరువులు ఒక్కొక్క మైమరువు నుంచి అగ్ని తర్వాత ధూమ దంతకాలు బయలుదేరుతున్నాయి అవి ఏం చేస్తున్నా చూడండి వాటి నోట్ల నుంచి వెళుతున్న వంటి చూడండి మనుషుల నుంచి మూడవ భాగం అంటే మూడవ గుంపు అది మూడవ గుంపు ఏమవుతున్నారు చంపు పడుతున్నారు ఆరవ బూర అంతా చం చావుకి సంబంధించింది ఐదవ బూర శ్రమకు సంబంధించింది కష్టాలకు సంబంధించింది కష్టాల్లో ముగింపులో మేము సస్తే బాగుంటుంది అంటారు చాలా మంది కష్టాలు వస్తే ఎందుకు బ్రతకాలంటారు అదే నెరవేరుతుంది అన్నట్టు సవాలు అనుకున్నాడు సస్తాడు బ్రతకాలనుకున్నాడు బ్రతుకుతాడు బ్రతకాలనుకున్నాడు ఆయన వాక్యాన్ని స్వీకరిస్తాడు చవాళ్ళనుకున్నాడు ఏం చేస్తాడు కాంప్రమైజ్ అయిపోతాడు ఒకసారి నువ్వు చిక్కబడ్డాక నేను అదే గమనిస్తా ఉంటాను సింహము కూరలను పట్టుకుంటే ఎటువంటి జీవి ఇంకా తప్పించుకోలేదు ఎందుకంటే అది క్రిపుల్ అయిపోతుంది అంటే నిస్సాయత అన్నట్టు ఆ కూరలు ఇంత లోపల దిగిపోతాయి చర్మం లోపల దిగిపోతాయి కూరలు దిగిపోయినాయి అంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది ఆ పెయిన్కి ఆ జీవి ఇంకా కొట్టుకుంటుంది అంతే తప్పించుకోలేదు అన్నట్టు ఎస్కేప్ అవుదామని కూడా ఫైట్ చేయలేదు క్రిపుల్ చేసి పడేస్తుంది అది విధానం కాబట్టి అది మనకు చూపిస్తున్న ప్రభు వీళ్ళందరూ ఒకసారి చిక్కబడినాక సస్తే బాగుంటుంది ఇంకా ఎందుకు ఈ కష్టం మాకు అన్న స్థితికి వస్తారన్నట్టు కాబట్టి చూడండి చూడండి ఎటువంటి బలం ఉంది వాటికి అర్థమైంది మీకు ఇప్పుడు పాములు ఉన్నాయా లేవా వాటి తోపలు అంటే ప్రభు మనకి ఏం చూపిస్తుంది అంటే ఇవి చిహ్న ఈ గుంపులు ఎవరు అని చూపిస్తున్నాడు తేళ్ల గురించి తినేసినప్పుడు కూడా ఈ తేళ్లు ఎవరు అని చూపించండు వాటికి మనుషమోహం ఉండే స్త్రీ తల వెంటకల వెంటకలు ఉండే అవన్నీ చూసినాం మనం రెక్కలుండే గురంలో వాళ్ళే పరిగెత్తుతున్నాయి డిస్క్రిప్షన్స్ చూపించాడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే చూపిస్తుండడు దేవుడు ఆయన ఇవన్నీ ఎంత జాగ్రత్తగా భద్రపరచండు మనలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి కొరకు మనమనే కాదు మనమంటే మనకే అంటే విరమీగినట్లు మనం మనలాంటి వాళ్ళకి ఇవన్నీ చూపించడం కొరకు ఈయన జాగ్రత్తగా దేవుడివన్నీ మనం జాగ్రత్తగా భద్రపరచండి వీటిని అర్థం తీసుకోవడం కొరకు కాబట్టి దేర్ దేర్ టెయిల్స్ వర్ లైక్ అన్ టు సర్పెంట్స్ ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు తలలు కలిగిన తల తల ఉన్న పాములు తల అంటే మన మనిషి గురించి మాట్లాడుతున్నాడు తోకలేమో పాములు లాగా ఉన్నాయని చెప్తున్నాడు అంటే మనిషి గుంపే కానీ పాముల వట్టి గుంపు అట్లా చెప్తున్నాడు తర్వాత చూడండి వాటి చేత అవి హాని చేస్తాయి చూడండి ఆ దెబ్బల చేత చావాక అంటే చాలా మంది వస్తారు తర్వాత మిగిలిన వాళ్ళు ఇరవై ఒకటో వచనం అంటే వాళ్ళు కనికరం పశ్చాత్త పడతలేరు అన్న విషయాన్ని చూస్తున్నాం ట్వంటీ వన్ కంప్లీట్ చూడండి శ్రమలో టైంలో పశ్చాత్తాప్ కూడా పడతలేరు వీళ్ళు అన్న విషయాన్ని చనిపోతున్నారు కానీ చాలా మంది కళ్ళ ముందు చనిపోతున్నారు కానీ వాళ్ళు పశ్చాత్తాప పడతలేరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఎందుకు పశ్చాత్తాపడరు చెప్పండి ఎందుకు పశ్చాత్తపడరు నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో వాడని దంతుంటే నీకు ఇంకా ఎట్లుంటది దేవుని మీద కోపముంటది ప్రేమ ఉంటుందా కాదు నువ్వు దేవునికి ప్రతినిధిగా ఉన్నావు ఈ చర్చలో నువ్వే హింసిస్తుంటే దేవుని మీద ఎట్లొస్తుంది ఆశ ఈరో పేరు చెప్పుకొని వీడేటా చేస్తుండే ఈశ్వ నమ్ముకొని ఏ లాభం ఆ స్థితికి వీళ్ళందరూ అది ఈ ఇరవై ఒకటో వర్షంలో మనం అది చూస్తున్నాం కానీ వాళ్ళు పశ్చాత్తాపడతారు ఎందుకంటే చూడండి మెడల మీద కత్తులు ఉన్నప్పుడు పశ్చాత్తాపడతారు మనుషులు ఎందుకంటే అప్పుడు జ్ఞాపకానికి వస్తాయి నువ్వు చెప్పిన వాక్యాలు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తాయి ఆ లాస్ట్ మినిట్లో దేవుడు జ్ఞాపకానికి వస్తారు ఎందుకంటే ఆయన ఎంత జాలీగా దేవుడు అనేది నాకు ఎప్పుడు ఈ విషయం జ్ఞాపకానికి వస్తుంటే చాలా మంది మరణించే టైంలో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభు నన్ను నీ సన్నిధిలో చేర్చుకో ప్రభు అన్న ప్రార్థన ఆ దశలు ఇస్తాడు చాలా విషయాలు మన బైబిల్ ఎన్నో కేసి చూస్తాం నేను మీకు వచ్చేవారం చూపిస్తావాన్ని కొన్ని కాని ఆ రీతిగా ఈ యొక్క వాక్యం ముగిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మూడవ భాగం వాళ్ళని చంపడానికి వీటి మీద అధికారం అనుగ్రహించబడింది అది నేను చూపిస్తాను మీకు ఆరు ఐదవ బూర టైంలో తేళ్లకి అధికారం అనుగ్రహించబడింది ఐదు ఐదు నెలలు వారిని బాధించుటకు అధికారము అనుగ్రహించబడింది ఇక్కడ వీరిని చంపడానికి అధికారం అనుగ్రహించబడింది ఇప్పుడు టైం ఉంది ఎంతకాలం చనిపోతారు ఎంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులలో వీళ్ళందరూ చనిపోతారు అనే విషయం కూడా అక్కడ ఉన్నాయి మనం వీటికి సంబంధించినవి మనం చాలా దీర్ఘంగా గెలించాల్సి వస్తుంది ఎంతకాలం పోతాం మనకు తెలియదు బట్ మనం సాధ్యమైన డీవియేషన్స్ లేకుండా ట్రై చేస్తాం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు మనం గనించాల్సినవి ఆయన విధానం ఒకసారి ఆరవబూరా ముగించిందంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా అంతా అర్థమైపోయినట్లే ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి అనేది మనకు అర్థమైపోయినట్లే ఈ లోకంలో కాబట్టి ఒక దశలో నీ సేవ జీవితము మనుషులకి ఆదరణకరంగా ఉండచ్చు ఎందుకంటే మీరు అనేక గ్రామాలలో పోతపుడు వారి కష్టాలకు తగినట్లు ప్రార్థనలు చేస్తారు వారి కష్టాలకి ఉపశమనం దాని నుంచి విడుదల వాక్యాలు చెప్తా ఉంటారు దేవుడు ఎంతో దయగలవాడు ప్రేమ గలవాడు నీ బాధను తీరుస్తాడు ఇట్లా ఆదరణకరంగానే నువ్వు చెప్తా ఉంటావు వాడు పొందుతాడు విడుదల కష్టాల నుంచి కానీ నువ్వు తరబీదు చేస్తలేవు ప్రిపేర్ చేస్తలేవు అది మన సేవ జీవితం మనము సేవలో మనుషులని ప్రిపేర్ చేస్తలేం యాజకులు ఈరోజు పాస్టర్స్ ఏ చర్చిలో కూడా ప్రిపేర్ చెయ్యరు శ్రమకి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నీకేం కాదు నువ్వు అమాంతంగా ఎత్తబడతావు ఇవి చూడవు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో సంఘం ఎత్తబడతా అని ఒక వాక్యం చూపిస్తారు వాళ్ళు ప్రపంచంలో పాస్టర్స్ ఇప్పుడు ప్రతి చర్చ్ ఇప్పుడు ఒకప్పుడు ఆంజలికన్ చర్చెస్ క్యాథలిక్ చర్చెస్ నమ్మకపోయాయి వాటి గురించి బోధించకపోయాడు ఇప్పుడు అవి కూడా నమ్ముతున్నాయి ఆ చర్చెస్ ఇదే బోధం ఉంది యాప్చర్ కల్ట్ బోధ కాబట్టి రెండవ అధ్యాయంలో దూత మాట్లాడుతుంటాడు బా యోహాను భక్తుంత పైకి రా ఇక్కడికి రా అని చెప్తాడు చదివిన పైకి వచ్చి ఇక్కడ ఇక్కడ పైకి రా నీకు చూపిస్తా ఏం జరగబోతుంది లోకంలో అంటే చూడు ఇక్కడ ఎత పడుతుంది సంగమని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ సంగం ఎతబడుతుంది కాబట్టి ఒక్కసారి ఎతబడినాక కింద ఏం శ్రమలుంటాయి చూడు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి వాక్యం చెప్పి రెండవ అధ్యాయం తర్వాత ఏమున్నాయో ఒక్కటి కూడా ధ్యానించనీయకుండా వాళ్ళు అటగిస్తారు అర్థమవుతుందా మీకు నీకు అవసరం లేదు అంటున్నారు ఎందుకు అవసరం లేదు నీకంటే నువ్వు అవి చూడవు కదా నువ్వు ఎత్తబడినాక నువ్వు అవన్నీ చూడవు కదా అందులో అనుభవించవు కదా నీకెందుకు వేస్ట్ అందుకని క్రైస్తవులు ఇవి ధ్యానించారు నేను ఎట్లా శ్రమలు చూడను కదా నేను శ్రమను చూడకుండా ఎత్తపడతాను కాబట్టి నాకు అవసరం లేదని ధ్యానించరు అవి ధ్యానించకపోవడం వలన వాడు సత్యంలో ఉన్నాడా అబద్ధం ఉన్నాడా వాడు తెలియదు కదా అవి అవి నెరవేరినప్పుడు వానికి ఏం తెలియదు కాబట్టి చనిపోవాలనుకుంటాడు వాడు అప్పుడు తెలిస్తే నేను మోసపోయాన అది టూ లేట్ అన్నట్టు మోసపోవడం కాబట్టి అటువంటి స్థితికి వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు కనీసము కొంతమందినన్నా ఇటువంటి పని కొరకు నెరవేర్చుకోలేదు ఏర్పరచుకోలేదు దేవుడు అదే నేను మీకు వచ్చానో చూపిస్తా ప్రతి ప్రవక్త జీవితంలో ఇది ఒక ప్రవక్త సత్యాన్ని ప్రకటించినప్పుడు మరి ఆయనకి వ్యతిరేకంగా రాజుకి ప్రకటిస్తూ ఉంటాడు అంత మిక్క గురించి చూసినా నువ్వు ఎనిమిది గురించి చూసినావు ఆమోసు విషయాలు కూడా చూసినావు మనం ఆమోసు గ్రంథం ధ్యానించినప్పుడు అమధ్య అనుకుంటా అమధ్య రాజుకి ఉత్తరం రాస్తాడు ఈ ఆమోసు నీకు వ్యతిరేకంగా రాస్తుంది ఎందుకంటే నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత విన్నా వాక్యం నిన్ననో మొన్న విన్న టూ థౌసండ్ రికార్డింగ్ ఉంది అది చిన్న ప్రవక్తకు సంబంధించిన వాక్యం అందులో ఉంది ఇది ఆ లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏదో దాంట్లో ఉంది 16, 17 లో ఉంది అనుకుంటే పాటలో అమర్ధ ఒక ఉత్తరం రాస్తాడు ఆ రాజుకి ఏమని రాస్తాడంటే అమర్ధనేమో ఉత్తర దిక్కున ప్రవక్త ఆమోసేమో దక్షిణ దిక్కున ప్రవక్త నువ్వు దక్షిణ దిక్కున సేవ చేసుకోవాల్సినవి నా ఏరియాకి ఎందుకు వచ్చినావు అక్కడ విధానం అది మీకు కూడా అది ఎక్కడ నువ్వు ఎక్కడ చేసుకోవాలో సేవ నీ ఊర్లో సేవ చేసుకో నువ్వు అక్కడే బత్తం పుచ్చుకో అంటాడు కదా నువ్వు దక్షిణ దిక్కున పోయి అక్కడ భర్త పుచ్చుకో ఇక్కడికి ఎందుకు వచ్చినామని డైరెక్ట్ చెప్తాడు ఇది నార్త్ ఇది ఇది నా ప్లాస్ నా ప్లేస్ ఒక దిక్కు రాజుకు ఉత్తరం రాస్తాడు ఆమోసు నీకు ఈ ప్రజలకు వ్యతిరేకంగా రొచ్చగొడుతుండడు ప్రవచిస్తుండని చెప్తాడు అహాబ్ ఉంటాడా అహాబ్ేనా కాదు యూరోబామ్ యూరోబామ్ యూరోబాము ఉంటాడు ఆహాబు మాట వినక అమద్య మాట వింటాడు అప్పుడు రాజకీయమో లెటర్ ఏమో రాస్తాడు వీడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు నీ ప్రజలకు వ్యతిరేకంగా రాస్తాడు అట్లా రాసి ఆముసొచ్చి మంచి మాట్లాడతాడు దీర్ఘదర్శి అంత కుశలమేనా త్వరగా తప్పించుకో నీ అంటే వేసధార కూడా ఒక ఒక యాజకుడు అయ్యింది ఒక పాస్త అయ్యింది ఒక ప్రవక్త అయ్యింది రాజకీయమో రెచ్చగొర్తుడు నీకు వ్యతిరేకంగా మీ దగ్గరకు వచ్చి ఏం బ్రదర్ బాగున్నావా అంటే ఎట్లుంట ఆ మధ్య చేసిన పని అది అప్పుడు ఆ మోసకి దేవుడు బయలుపరుస్తాడు నేను ప్రవక్తనే కాదు ప్రవక్త శిష్యులు ఒక్కని గానే కాదు నేను ఏ బైబుల్ కాలేజీ పోలేదని అక్కడ వాక్యం నిన్న నేను పశువులు కాచుకుంటా పాటలు పాడుకుంటా అంటే దేవుణని పిలిచి ప్రవచించమంటే నేను వచ్చిన గొర్రెల కాపరి అని చెప్పి అప్పుడు ప్రవచిస్తాడు నీ పరిస్థితి ఏమవుతుంది నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందో చెప్తాడు చాలా భయంకరమైన శిక్ష ఆ మధ్య అది కూడా నేను మనం మనకి ఎదురు చూపిస్తున్న దేవుడు అంటే చూడండి ఒక్క విషయంగా నీ నీ స్నేహితులు ఉండొచ్చు ఆ నీ బంధువులు ఉండొచ్చు ఆ నీ ఇరుగు పొరుగు బాగా పరిచయం ఉన్న పాస్తా గుంపులో ఉంటే నువ్వేం చేస్తావు నువ్వు నిస్సహాయం నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు ఎందుకంటే అది వాళ్ళ తీర్మానం సంబంధించింది నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయొద్దు ఆపేసా అన్నట్టు ఎందుకంటే అది ప్రవచనం నెరవేరలా నువ్వు అడ్డగిస్తున్నావు నువ్వు ప్రార్థనతోని నాకు రెండుసార్లు జరిగింది రెండు మూడు సార్లు జరిగింది నేను ఒకరికి సపోర్టివ్గా ప్రార్థన చేస్తే నన్ను ఇట్లా పడేసిండు ప్రార్థనలో ఎలెలికాలా అంటే ఆయన ఆత్మ మాటలు కొట్టి పడేస్తుంది ఇవి మనం చెప్పాం పబ్లిక్లో ఏంటంటే ఈయన ఏదో వింతగా చెప్తుండవన్నీ ఈయన ఏదో స్పెషల్ అన్నట్టు చూపించుకుంటాడు ఆయన ఆత్మ బలం ఇట్లా పడేసింది ఆయన రాత్రి ప్రార్థన చేస్తుంటే రోజు నాకు గుర్తుంది అవి నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు నీకు ఇన్నికన్ని విషయాలు బయలుపరిచినాక కూడా నువ్వు సరిగా అర్థం చేసుకుంటలేవే నన్ను అని సరిజన కొరకు అప్పుడు అవును ప్రభా నన్ను క్షమించిన నీ చిత్తాన్ని ప్రభా నువ్వేచ్చినావు నువ్వే ఈ సమావేశం నేను తీసేస్తున్నా అని చెప్పి ఆ రోజు దాని తర్వాత ఎంతమంది పాసా చనిపారు ఆయన చెప్పి తీస్తాడు మనకు చెప్పాలా మన గ్రేట్ కాదు మన ఇంటలెక్చువల్లీ గొప్ప వ్యక్తుల కాదు కానీ ఏదో ఒక గుంపుగా బయలుపరచాలా అందులో నువ్వు ఉన్నావు కృతజ్ఞత చెప్పుకొని ప్రవానీ వదనాలయననేసి విరవీయకుండా మనం మనుషులకి ప్రేమితో చెప్పాలా మ్యాజిక్ ఏదో మహిమతో అని చెప్పినట్టు కాదు నాకేదో స్పెషల్గా బయలుపరిచి నాకేదో చూపించి అని చెప్పిన కానీ కేర్ఫుల్గా వీటిని సార కలిగిన జీవితం సామాన్య జీవితంలో నుంచి మనం వీటిని మన మనసు చూపి చూపించుకోవాలా కన్విన్స్ చేయడానికి మనం ప్రయాసపడుతుండాలా వాళ్ళ పట్ల మనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఎంత దీర్ఘనైనా వాటిని సహించుకుంటా వీటన్నిటి వాళ్ళకి మనం ప్రకటించాలా అందులో కొందరిన మనం మార్చుకోవాలి మనం చూసినాం పోయిన వారం వాడు విన్నను వినకపోయినను నువ్వు మటుకు చెప్పమన్నాడు ఊదమన్నాడు చెప్పమన్నాడు కానీ మనం అట్లా ఉండద్దు వాడు విన్నను వినకపోయినను అంటే అది క్యాల్క్యులేషన్ రఘు చెప్తుండు ఆయన కోపంలో చెప్తుండడు కరెక్టే వాడు విన్నను వినకపోయినాను అరపుత్ర నువ్వు మటుకుపోయి ఊదాల బూరా మట్టుకుపోయి చెప్పాలి కానీ మనం ఎట్లా అంటే ప్రభ్వాన్ని క్షమించు ప్రభావ్వాని కనికరించి ప్రవ్వాడిని సన్నికొచ్చేలాగానే ఆకరించుకో ప్రభావా అని ప్రార్థిస్తూ ఉంటాం అది మన ప్రార్థన జీవితం ఎందుకంటే ఏసు ఏసు హృదయం అటువంటిది పాత నిబంధన కాలంలో అయినా చాలా కఠినంగా ప్రవర్తించట్టు మనం చూస్తాం కానీ ఏసు లాగా ఆయన హృదయం ఏ రీతిగా ఉంది ప్రేమ జాలిత ఉంది ఏసు చూసినప్పుడు ఆయన కాబట్టి మన ప్రేవా జీవితం కూడా అటువంటి జీవితంలోనే మనం ముందు కొనసాగాలని ప్రార్థిస్తాం వచ్చేవారము ఈ యొక్క వాక్యాన్ని దీర్ఘంగా మనం ధ్యానిస్తాం పరసుద్ర బాబు మీకు అందాలని ఆయన ఐదవ బూరా చాలా కాలం పట్టింది ఆయన కొరకు కానీ మీరే మాకు సహాయకులుగా ఉండి అందులోని విషయాలు ప్రతిది జ్ఞాపకం చేస్తున్నారు తేళ్లు చివరికి ఏ రీతిగా సైతాను ఆజ్ఞ పొందుకొని గొప్ప జనంని ఏరీతిగా శ్రమల పాలు చేస్తుంది ఏ రీతిగా సభలకు ఈడ్చుకొని పోయి అప్పగిస్తుంది ఏ రీతిగా సమాజ మందిరంలో కొట్టిస్తుంది ఏ రీతిగా ఆ యొక్క అధిపతులకు అప్పగిస్తుంది రాజులకు అవి మీరు మాకు చూపించినారు నాయన చాలా బాధకరమైన విషయాలు ప్రవ్వా గొప్ప జనం రక్తపాతం మరణకాండ రుచి చెడబోతున్నారు వాళ్ళ శ్రమలు మరీ భయంకరమైన ప్రవ్వా ఆ విషయాలు మీరు చేస్తున్నారు అది కాంగునే ప్రవ్వా ఒక దిక్కు అది మరణకాండ జరుగుతుండగా ఒక దిక్కు శ్రమలు పాలు అవుతుండగా మీరు ఆరోవబూర ఆరంభంలో మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని ఆయన ఇక మరణకాండ ఆరంభం కాబోతుందని అంత నిమ్మలంగా ఉంది లోకంలో అనుకుంటున్నారు అందరు ఎవరు గుర్తెరగిన సమయంలో జల వచ్చింది ప్రవ్వ అందరినీ కొనిపోయాను అన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం చాలా దుఃఖకరమైన విషయం కానీ ప్రవ్వా గొప్ప పట్ల మీ యొక్క కనికరం మీరు మాకు చూపిస్తున్నారు దాన్ని మేము కూడా అదే రీతిగా కనికరం కలిగి అదే ప్రేమతో వారి కొరకు ప్రయాసపడలాగన వారిని మీకు చట్టం నడిపించలాగినా ఓపికతో దీర్ఘశాంతం కలిగి వీటన్నింటినీ వాళ్ళకి చూపించాలా ప్రభు అటువంటి సేవలు మళ్ళీ అనిపించి మిమ్మల్ని ఓ ప్రభు మీరే ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి వీటిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం తీసుకున్నలాగా సేపడండి వాటిని మా హృదయల మీద రాసుకోవాలా ప్రభు నెమరు వేసుకోవాలా ప్రభు మరీ విశేషంగా ధ్యానించాలా సామాన్య ప్రజలకి అర్థమవులాగా వీటిని మేము ప్రకటించాలా అటువంటి ఆత్మన్మిర్మాలు పుట్టించమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపలు చేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ